గురాత్ మూర్తి భేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతి స్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకర మ శ్రీ శంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ గ్రాహగ్రాసైకర్మే ఓ సహనావతు సహనో భున్నతు సహ వీర్యం కరవా వై తేజస్వినధీతమస్తు మావిద్విషావై ఓ శాంతి శాంతి శాంతి భేదరూప ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో మనకు గోచరించేదంతా భేద రూపంగానే ఉంది భేదాలతోనే తెలుస్తుంది ఇలా ప్రపంచంలో మనకు తెలిసేటువంటి ఈ భేదాలు మూడు విధాలుగా ఉంటాయి ఒకటి సజాతీయ భేదం రెండు విజాతీయ భేదం మూడు స్వగత భేదం అంటే ఒకే జాతిలో ఉండేటువంటి వాటికి మధ్య ఉండేటువంటి భేదాన్ని గుర్తించడం సజాతీయ భేదం ఇప్పుడు ఉదాహరణకి వృక్ష జాతి అన్నాం వృక్షాలన్నీ వృక్షజాతి కిందనే వస్తాయి సరేనా అందులో ఒక వృక్షమే ఇప్పుడు మామిడి వృక్షం తీసుకున్నాం అది వృక్షజాతి దానిమ్మ వృక్షం తీసుకున్నాం అది వృక్షజాతి కానీ ఆ రెంటికి భేదం ఉంది మామిడి వేరు దానిమ్మ వేరు కాబట్టి రెండు ఒకే జాతి అయినా వాటికి మధ్యలో భేదం ఉంది మామిడి మామిడి సో ఇది మామిడి చెట్టే అది మామిడి చెట్టే కానీ ఇది బంగినిపల్లి మామిడి చెట్టు అందుకని మనకు బంగినిపల్లి పనులే వస్తాయి అందులో అది దశేరి అది దశరి వస్తాయి ఇప్పుడు చూసారా ఈ చెట్టు పొడవుగా ఉంది ఆ చెట్టు పుట్టుగా ఉంది రెండు మామిడి చెట్టులే కాబట్టి మామిడి చెట్టు అనేటువంటి వృక్ష జాతిలో చెట్టుకు చెట్టుకు భేదం ఉంది లేదు అన్ని వృక్షాలు కలిపి వృక్షజాతి అయితే ఒక జాతికి ఇంకో జాతికి అదే మళ్ళీ సజాతీయం ఇది సజాతీయం అన్ని ఒకే జాతి ఒకదానికి ఒకదానికి మధ్య భేదం ఉంది ఇది వృక్షజాతిలో భేదం అదే పశు జాతికి వచ్చామనుకోండి ఒక ఆవు గేదె ఎద్దు ఇవన్నీ కూడాను పశుజాతిలో ఉంటాయి కానీ ఆవుకి ఎద్దుకి భేదం ఉంది కదా ఆవు పాలిస్తుంది ఎద్దు తన్నతుంది అంతే కాబట్టి ఆవుకు గేదెకు తేడా ఉంది గేదెకు ఎద్దుకు తేడా ఉంది ఎద్దుకు ఆవుకు తేడా ఉంది ఇవన్నీ కలిపి పశుజాతి ఇది సజాతి ఇప్పుడు మనం ఉన్నామనుకోండి మనం మానవులం మనది మానవ జాతి నేను వేరు ఆయన వేరు ఆమె వేరు కానీ మనం అందరం కలిసి మానవులం ఇది సజాతీయం కాబట్టి ఇప్పుడు సజాతీయం అంటే వృక్షజాతిలో ఎట్లా ఉందో పశు జాతిలో ఉందో మానవ జాతిలో ఉందో మీకు అర్థమైంది కదా జంతు జాతిలో ఇట్లా అన్నీ ఇట్లాగే ఉంటాయి ఇది సజాతీయ భేదం క్లియర్గా పెట్టుకోండి రెండవది విజాతీయ భేదం అక్కడ జాతి మారిపోదు ఇప్పుడు ఒక వృక్షం చూచాం చెట్టు చెట్టు అనేటువంటిది వృక్షజాతి కింద కనుకున్నాం కదా ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద బండ ఉంది బండ చెట్టు కాదు అది విజాతీయం ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది పక్షి చెట్టు కాదు అది విజాతీయం ఆ చెట్టు కింద ఒక జంతువు నడిచిపోతూ ఉంది అది జంతు జాతి ఇది విజాతీయం అంటే అది కంప్లీట్ గా వేరే దాని జాతి వేరే దీని జాతి వేరే అట్లాగే మనం మానవ జాతి మనది మనం వేరే చులుకలు వేరే జింకలు వేరే పులులు వేరే వాటి వాటి జాతి వేరుగా ఉంది ఇది విజాతీయ భేదం కాబట్టి సజాతీయం అంటే తెలిసింది విజాతీయం అంటే కూడా తెలిసింది కదా మూడవది స్వగత భేదం స్వస్మిన్ స్వస్మిన్ క్షేత్రి ఇప్పుడు మన దేహం ఉదాహరణకి చెట్టు అన్నాం అనుకోండి కదా చెట్టులో సజాతీయం ఎట్లాగో చూచాము విజాతీయం ఎట్లాగో చూచాము స్వగత భేదం స్వగత భేదం అంటే ఆ చెట్టులోనే ఉంది భేదం ఇంకా మీకు ఎక్కడా లేదు ఎందుకని అందులో పత్రాలు ఉన్నాయి పత్రాలు పుష్పాలు కావు పుష్పాలు ఫలాలు కావు ఫలాలు కొమ్మలు కావు కొమ్మలు రెమ్మలు కావు అన్నీ కలిపి చెట్టు కాబట్టి చెట్టులోనే ఈ భేదాలన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి కాబట్టి చెట్టులో కనిపించేటువంటి ఈ భేదాలని స్వగత భేదము అని అంటారు ఇప్పుడు ఒక వృక్ష జాతిలో మీకు చెట్టుకు చెట్టుకు మధ్య ఉండేటువంటి భేదం సజాతీయం అలాగే చెట్టుకి పశువుకు ఉండేటువంటి భేదం విజాతీయం అట్లాగే చెట్టులోనే ఉండేటువంటి భేదాలు స్వగత భేదం క్లియరా అట్లాగే మనలో ఆవులో ఆవుని చూచామనుకోండి ఆవు ఒకటే కానీ ఆవులో కళ్ళు వేరు చెవులు వేరు పొదుగు వేరు గంగడోలు వేరు ఇవన్నీ కూడా ఆవులోనే భాగాలు కనపడతా ఉన్నాయి అనేకమైనటువంటి భాగాలు భేదాలు దాంట్లోనే కనపడుతూ ఉన్నాయి అది స్వగత భేదం ఆవులో స్వగత భేదం అట్లాగే మన దగ్గరకు వచ్చామనుకోండి మన కళ్ళు ఉన్నాయి కళ్ళు ముక్కు కాదు ముక్కు చెవి కాదు చెవి కాళేయం కాదు కాళేయం చేతులు కావు చేతులు కాళ్ళు కావు ఇట్లా మనలో కూడాను ఈ భేదాలంతా గోచరిస్తూ ఉన్నాయి ఇది స్వగత భేదం మీతో నాకుండే భేదం సజాతీయ భేదం ఆవుతో నాకుండేటువంటి భేదం విజాతీయ భేదం నాలోని నాలో ఉండే భాగాలకి ఒకదానికి ఒకటి భేదం గోచరిస్తూ ఉంది కనుక ఇది స్వగత భేదం అర్థమైంది నాయన ఈ మూడు రకాలైనటువంటి భేదాలతో భేదత్రయంతో ఈ ప్రపంచం నిండిపోయింది వీటిని కనుక పక్కన పెట్టావు అంటే నీకు ప్రపంచమే అర్థం కాదు ప్లీజ్ ట్రై దాలెంజ్ ఈ భేదాలు లేకుండా ప్రపంచాన్ని చూడవు నీకేం అర్థం కాదు ఓన్లీ వైట్ శూన్యం ఇది ప్రపంచం కనుక భేదత్రయంతో ప్రపంచం తెలుస్తూ ఉంది సజాతీయ విజాతీయ స్వగత భేద ఇది జగత్ కాబట్టి ఏ ప్రపంచం అయితే నీకు కనపడుతూ ఉందో అది భేదత్రయంతో కూడుకొని ఉంది ఇప్పుడు ఒక విషయం చెప్పండి మీ దగ్గరే పోతా ఈజీ ఈ ప్రపంచం కార్యమా కారణమా బో కార్యం కదా కార్యమైనప్పుడు దీనికి కారణం ఉందా లేదా అసలు కారణం అనేది లేకపోతే కార్యం అనే మాట నీకు రాదు నువ్వు ఎప్పుడైతే బిడ్డ అన్నావో తల్లి ఉందని అర్థం కదా ఎప్పుడైతే పండు అన్నావో చెట్టు ఉందని అర్థం ఎప్పుడైతే నువ్వు కార్యమనేటువంటి మాటను వినియోగించావో ఉపయోగించావో కారణం ఉండాలని అర్థం అవునా జగత్తు కార్యం కారణం ఉందా లేదా ఏంటి ఆ కారణం ఎస్ బ్రహ్మం బ్రహ్మం కారణం కారణం నుంచి కార్యం వచ్చినప్పుడు కార్యంలో ఉండేదేంటి కారణమే ఇంతవరకు క్లియర్గా మీకు అర్థమైంది కదా ఎందుకంటే మట్టి నుంచి కొండ వచ్చింది మట్టి కారణం పోయినట్టు చూడండి మనకు మట్టి రావాలా ఎట్లయినా సరే కొండ రావాలా సో మట్టి కారణం కొండ కార్యం కాబట్టి కారణమే కదా కార్యంలో ఉంది అవునా కదా ఇంతవరకు క్లియర్గా మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ చేస్తా కాబట్టి కారణం ఇక్కడ లోతుకెళ్తాను ఇంకా కారణం ఏదో దాని నుండి వచ్చిన కార్యం ఏదో ఆ కార్యంలో కారణం ఉంది అప్పుడే ఈ కార్యానికి అది కారణం అవుతుంది కదా అంతవరకు క్లియర్ మరి కారణం కార్యంలో ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నా కార్యంలో ఉండే లక్షణాలు కారణంలో ఉన్నవా ఎందుకని కారణం నుంచి కార్యం వచ్చినప్పుడు కారణం యొక్క లక్షణాలే కార్యంలో ఉండేటప్పుడు దాంట్లో ఉన్నవి దీంట్లో ఉండేటప్పుడు దీంట్లో ఉన్నవి దాంట్లో ఉండాలన్నా లేదా ఉండాలి పోనీ యాక్సెప్ట్ చేయండి ప్రస్తుతానికి ఉన్నామనుకోండి అప్పుడు అక్కడ కార్యమే కదా ఉంది కారణం ఎక్కడుంది క్రిటికల్ లాజిక్ అంతవరకు బాగుంది ఇక్కడ శాస్త్రం ఎంటర్ అవుతా ఉంది ఎప్పుడైతే కారణమే కార్యంలో ఉంది అని అన్నామో కాబట్టి కార్య లక్షణాలే కారణంలో కూడా ఉండాలంటాడు బ్రహ్మం కారణం ఆ బ్రహ్మం ఏంటి ఈ కార్యానికి ముందుండేది ఎందుకంటే కారణం కారణం అంటేనే అది నాయన కారణం అంటే ఏంటంటే కార్యం రాకముందు ఏది ఉందో అది కారణం కాబట్టి ఇది రాకముందే అది ఉంది కనుక అందులో ఉండే లక్షణాలు ఇందులో ఉండొచ్చు కానీ ఇది వచ్చిన తర్వాత అప్పుడు దీని లక్షణాలు వెళ్ళి దానికి యాడ్ అవుతాయి అసలు ఇది లేదు కదా అంతకుముందు కాబట్టి దాంట్లో ఏది ఉండిందో అదే ఉండాలి దాంట్లో నుంచి ఏదైనా సరే దీనికి వచ్చి ఉండాలి అంతేగాని దీని నుంచి దానికి వెళ్ళి చేరింది అని అంటే కారణం మారిపోతా ఉంది అని అర్థం ఈ కార్యం రాకముందు ఏ కారణం అయితే ఉండిందో అది ఇప్పుడు లేదు ఎందుకని కార్యం వచ్చిన తర్వాత కార్యంలో ఉండే ప్రత్యేక లక్షణాలు కారణంలో చేరిపోయినాయి కనుక ఇంతకుముందు ఉన్న కారణము ప్లస్ దీన్ని లక్షణాలు చేరడము కారణం మార్పు చెందింది ఇప్పుడు అది కార్యం అయిపోతుంది కారణం కాదు అన్ బీటన్ లాజిక్ ఓకే కనుక శాస్త్రం సామవేదం చందోగ్యం సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమే అద్వితీయం సత్ ఏవ సౌమ్య సౌమ్య పక్కన పెట్టండి ఆయన సదేవ ఇదం అగ్ర ఆసీత్ ఇది ఆ ముడే అంటే ఇది ఏది భేద రూపమైనటువంటి ప్రపంచం ఇదం ఇదం జగత్ నామరూపాత్మకం ఇదం అగ్రే ప్రాక్ బిఫోర్ అగ్రే సంస్కృతం చెప్తాడు అగ్రే అంటే ప్రాక్ ఓకే అగ్రే ప్రాక్ ఆసీత్ ఇదం అగ్ర ఆసిద్ ఇదం అగ్రే పురా ఆసిత్ ఆసీత్ పాస్టెన్స్ ఉండెను ఇక్కడ విషయం గ్రామర్ ఉండెను భాష సరిపోదు ఇక్కడే ఉండెను ఎగ్జిస్టెన్స్ వాస్ ఇంత బిగ్గెని వాస్ ఉండెను ఆసీత్ ఇదం అగ్ర ఆసీత్ ఉండెను ఎలా ఉండను కథం సదేవ ఆసీ సద్రూపంగా ఉండింది ఇన్ ది బిగినింగ్ ఎగ్జిస్టెన్స్ వాజ్ దేర్ ఎగ్జిస్టెన్స్ అల్ లోన్ వాజ్ దేర్ సేవ దాంట్లో నుంచి జగత్ వచ్చింది జగత్ ఏంటి నామరూపాలు అంటారా నామరూపాలు మిథ్యా దాన్ని మనం విచారణ చేస్తాము సత్యం ఏంటో తెలుసుకుంటాము అంతేగాని కార్యలక్షణాలు గనక కారణంలో ఉండేటట్లయితే ఈ యొక్క నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్పదార్థంలో కూడా ఉండి ఉండాలి సత్పదార్థంలో గనక నామరూపాలు ఉంటే నామరూపాలే సృష్టి గనక సృష్టి రాకముందే సృష్టి ఉంది అద్వైతి కాని వాడికి అర్థం కానిటువంటి లోతులన్నీ ఇవే ఇప్పుడు అర్థమవుతుంది మీకు అందుకని అద్వితీయం అనేటువంటి పదాన్ని ప్రవేశపెట్టాడు సదేవ ఆసీ అన్నప్పుడు ఏమో ఈ నామరూపాలు ఉన్నాయేమో లేవు నాయనా ఎట్ట చెప్పగలవాయా ఏకం ఏవ అద్వితీయం ఏకం అది ఒక్కటే అది ఒక్కటే అంటే ఏంటి ఒక్కటే అంటే దాంట్లో కూడా భేదాలు లేవు స్వగత భేద రహితం ఏవా అదే మళ్ళీ ఆ జాతిలో ఇంకొకటి లేదు సజాతీయ భేద బోలో రహితం అచ్చా ఇంకేదన్నా రెండవది ఏదన్నా వేరే విజాతీయం ఉంటుంది ఆ ద్వితీయం రెండవది ఉండేందుకు అవకాశం లేనే లేదు అంటే విజాతీయ భేద రహితం అద్వితీయం ప్లీజ్ సర్వం అంటే విదితం అవిదితం అనంత అంటే దేశత కాళత వస్తున్నీయం అద్వైతం అద్వయం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం నొడ్డా ఇది తప్ప ఇంకొకటి కనుక ఎవడైనా చెప్పాడు అనుకోండి అద్వితీయమంటే రెండోది లేదండి అదండి ఇదండి అంటే సరే అంటే సరిపోదు ఎందుకని వాడికి ఏం తెలీదు ఫిట్ ఫర్ నథింగ్ అని అర్థం ఓకే ఎంత అద్భుతమైన విషయం అదో ఎవడైనా సరే అద్వైతం అంటే ఏమిటి అంటే అద్వైతం అంటే రెండు కాదండి ఒకటేనండి ఉండేది ఒకటేనండి ఇట్లా మాట్లాడబాకండి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం ఇంకేమన్నా సందేహం ఉందా ఇక అడగండి వాడు అంటాడు మళ్ళీ వస్తానండి ఇట్లా ఉండండి ఇప్పుడు ఎట్లాగైతే మీకు సర్వం అంటే తెలిసిందో ఎట్లాగైతే అనంతమంటే తెలిసిందో ముఖ్యంగా మన అద్వైత సంప్రదాయం గనక అద్వైతం అద్వితీయం అద్వయం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం ఇప్పుడు అర్థమైతే కారణంలో కార్యం లేనేలేదు ఎందుకని ఈ భేదత్రయం ఉంటేనే నీకు జగత్తు తెలుస్తుంది భేదాల్ని వదిలిపెట్టి జగత్తు చూడు లేనే లేదంటున్నాను నేను నీకు అర్థమే కాదంటున్నాను భేదత్రయంతో ప్రపంచం తెలిసేది పరమేశ్వరిలో ఏ విధమైనటువంటి భేదం లేదు అది సత్పదార్థం సదే ఆసీత్వ శని రూపణత్ నామ రూపేణ తయోరద్యాప్యనుద్భవాత్ చక్కగా అర్థం చేసుకోని పోండి బ్యూటిఫుల్ సబ్జెక్ట్ చక్కగా అర్థం చేసుకొని పోండి ఎందుకని చక్కగా చెప్తాను సత స నావయవాంఖ్యవయవాది నా అవయవా అని శాఖ శావత్తుంది కదా అందుకని విసర్గం సత అవయ్యా అవయవా తదంశా శంఖ్యా అన్నాం కదా విసర్గం ఇక్కడ స్థా ఉంది కదా అందువల్ల తా అవుతుంది శంఖ్యా తదంశ అనిరూపణ్యా దీర్ఘం ఉంది అందువల్ల అంశస్య అనిరూపణ ముందు శ్లోకం చక్కగా అర్థమైందంటే విషయం అర్థమైపోద్ది అది దాని నిరూపణత్ అన్నాడు అనుకోండి చూడండి నెగటివ్ అయిపోద్ది సత సద్వస్తున ఏది సదైవ స్వామి ఏదో అగ్రమాసీత్తున్నా సత్ అంటే సృష్టి జరగకముందు ఈ నామరూపాలు ప్రపంచం రాకముందు ఏదైతే ఉందో సత్ అది సతహ సదైవ ఆసీత్ సత అంటే సద్వస్తున ఆత్మ ఆత్మ వస్తున అవయవా భాగా అవయవా అంటే భాగాలు భేదాలు సద్వస్తున అవయవాహ అంటే సద్వస్తువులో భేదాలు ఉన్నవి అవయవాలే భేదాలు ఇంకే ఉంది ఇప్పుడు మనం చూచాం కదా చేతులు వేరు కాళ్ళు వేరు అవన్నీ భేదాలు అవి అవయవాలు మనవి ఇవి భేదాలు అవయవాహ సంఖ్యాహ సందేహాలు ఏంటో తెలుసా సద్వస్తువులో సృష్టికి పూర్వం ఏ సద్వస్తువైతే ఉండిందో దానిలో భేదాలు ఉన్నవి అనేటువంటి సందేహాలు నా లేవు అంటే దాని అర్థం ఏంటి భేదరహితం అని అర్థం సద్వస్తువు భేదరహితం స్వామిజీ దాంట్లో భేదాలు లేవని మీరు చెప్తారు ఎందుకు వచ్చిందని నీకు సందేహం కార్యంలో భేదం ఉంది కదా అది కార్యరూపమైనటువంటి జగత్తులో భేదం ఉండేటప్పుడు ఈ కార్యం కారణం నుండే వచ్చింది కనుక కారణంలో ఉండేవే కార్యంలో ఉండవు గనక కార్యంలో ఉండేవే కారణంలో కూడా ఉంది అని ఎందుకు అనుకోకూడదు కఠం అంటే తదంశస్య అనిరూపణాని యొక్క దేని యొక్క సద్వస్తువు యొక్క అంశస్య భేదాలు అందులో ఉన్నవని అవయవాలు అందులో ఉన్నవని భాగాలు అందులో ఉన్నవని అనిరూపణత్ రుజువు కావడం సార్ కనిపించడం లేదు దాంట్లో వచ్చిన బాధ అది అర్థమవుతుంది సద్వస్తువు ఏదైతే సృష్టికి పోవం దాంట్లో భేదాలు ఉన్నట్లుగా తెలియడం లేనే నిరూపణ కాదు ఎంత ఆలోచన చేసినా అందువల్ల దానిలో ఏ విధమైనటువంటి అవయవాలు భేదాలు లేవు సజాతీయ భేదం ఉందా నో విజాతీయ భేదం ఉందా నో స్వగత భేదం ఉందా నో సజాతీయ విజాతీయ భేదరహితం సదేవ ఆసీత్ ఇదం అగ్రే పురా ఇది క్లియర్ నామరూపే యినా తంశా నామే నా అద్యాపి తయో అనుద్భవాత్ నామరూపే న పోనీ ఈ జగత్తుంది కదా ఇందులో ఏమిటి లక్షణాలు నామరూపాలే కదా లక్షణాలు జగత్తులో ఇంకేముంది భేదాన్ని చూపించేది అంతా ఒక తోట ఒక రూపం కనిపించిందంటే అది ఏమిటని అడిగినప్పుడు దానికి నామం వస్తుంది ఇలా అన్నాడు అనుకోండి అదేమిటండి అంటే గొడుగంటాం ఎందుకంటే ఒక రూపం కనిపించింది కనుక దాన్ని ఏమంటారంటే గొడుగంటున్నాం ఆ గొడుగు అనేటువంటిది నామం ఛత్రం సరేనా ఆ నామం దేనికి ఆ గొడుగుకి అది రూపం ఇంతే ప్రతి విషయం అంతే నామం రూపము ఇవి మాత్రమే ఉన్నాయి ఇవే అంశాలు ఇవే భేదాలు ఇవే భాగాలు తస్య అంశం ఉంది కదా అంశ నామరూపే నా కాబట్టి ఆ సద్వస్తువులు అందే నామరూపాలు లేవు గనక అంశాలు లేవు స్వామిజీ అది మేము కూడా అర్థం చేసుకుంటాం సృష్టి రాకముందు అది సదైవ ఆశీత్ ఇది వచ్చిన తర్వాత మేము అంటున్నాం ఇది వచ్చిన తర్వాత చూడతామంటారు ఇది రాకముందేమో దాంట్లో భేదాలు లేవు త్రిభేదరహితం ఇది వచ్చింది కదా దీంట్లో నామరూపాలు ఉన్నాయి కదా కార్యంలో ఇవే అందులో ఉండేటువంటి అవకాశం లేదా ఉన్నవనుకోండి భేదం ఉన్నట్టే కదా భేదం ఉందనుకోండి సత్ భేదరహితం కాదు భేదయుక్తం అని చెప్పొచ్చు కదా మీ పేర్లు చెప్పడం లేదు అద్వైతం కాని వాళ్ళలో కొన్ని స్కూల్స్ ఆఫ్ థాట్ ఇది మాట్లాడుతుంది అవేంటో తర్వాత చెప్తాను కొన్ని సిద్ధాంతాలు ఇవి వాళ్ళు తీసుకొచ్చే రాధాంతాలు ఇవి పూర్వపక్షం ఇది పేరు చెప్పడం లేదు చెప్తాను నేను అని అంటే ఇప్పుడు ఉండొచ్చు కదా అక్కడ భేదాలని ఉండదు సార్ అధ్యాపి తయో లక్ష నాలుగో లైన్ తయో రద్యాపి అనుద్భవాత్ తయోహో అద్యాపి అనుద్భవాత్ అద్యాపి అధ్య అంటే నావు ఇప్పుడు అద్యాపి ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా అంటే దాని అర్థం అప్పుడు కూడా అప్పుడేమో సదేవాసీత్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అద్యాపి సదేవాసీత్ నో చేంజ్ ఎందుకండి స్వామీజీ అప్పుడు నామ ప్రపంచం లేదు కదా లేదు సత్యం ఉన్నింది మరి ఇప్పుడు ప్రపంచం వచ్చింది కదా అవును ఇప్పుడు కూడా సత్య ఉంది ఇప్పుడు కూడా సత్యం ఉందా అర్థం కాదు స్వామి ఇప్పుడు కూడా సత్యం ఉంది నీకు కార్యరూపంలో ఏ భేదత్రయంతో కూడి ప్రపంచం తెలుస్తూ ఉందో ఇది ఈ ప్రపంచం రాకముందు సద్పంలో ఉండింది ఇప్పుడు కూడా అద్యాపి తయోహో వాటికి ఏటికి నామరూపాలకి తయోహో ఉభయోహో నామరూపాలకి ఈ నామరూపాలు ఇప్పుడు వచ్చినా కూడాను దానిలో మాత్రం లేదు ఎందుకని అద్యాపి ఇప్పుడు కూడా కారణం అనుద్భవాత్ అసలు అది పుట్టనే లేవు గనక నామరూపాలు కల్పించుకున్నవే గనక నామరూపాలకి అస్తిత్వం లేదు సార్ నామరూపాలు మిథ్యా నామరూపాలు మిథ్య దాన్ని ఏమన్నా మనం వచారం శృతి వచారంభో వికారో నామధేయం వికారో నామధేయం మృత్తికెచ్చేవా సత్యం కదా ఇక వినండి తదంశ అన్ని రూపణ్ అన్నాడు ఇప్పుడు ఏంటి మనకి ఈ సబ్జెక్టు అయ్యా సృష్టిలో నామరూపాలు ఉన్నాయి అందువల్ల సృష్టిలో భేదాలు తెలుస్తూ ఉన్నాయి నామరూపాలు ఉండడం వల్లనే భేదాలు తెలుస్తూ ఉన్నాయి మరి సృష్టికి పూర్వం సృష్టి రాకముందు సద్వస్తువు ఏదైతే ఉందని మీరు చెప్తున్నావో అందులో ఈ నామరూపాలు ఉన్నవా లేవా న్న్న అంతే లేవో సిద్ధాంతం ఎందుకని లేవు ఎందుకని లేవు లేకుండా వచ్చేదే సృష్టి గనుక పో మీకు ఎన్నోసార్లు నేను స్ట్రెస్ చేసి చెప్పేవాడిని సృష్టి అంటే లేకుండా వస్తేనే సృష్టి అని సరేనా లేకుండా వచ్చేదే గనక సృష్టి సార్ ఈ నామరూపాలు అక్కడ లేవు కార్యం వచ్చింది కార్యంలో నీకు నామరూపాలు కనపడుతూ ఉన్నాయి అక్కడ లేకుండా వచ్చింది గనక దీన్ని కార్యం వస్తుంది అక్కడే గనక ఇవి ఉంటే ఇది కార్యమైతే కారణం చెప్పు లేదు స్వామీజీ ఇది కార్యం అది కారణం ఎస్ అది కారణం ఇది కార్యం కార్యంలో ఏముంది నామరూపాలున్నాయి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి కారణంలో కూడా నామరూపాలున్నాయి మరి నామరూపాలు ఇక్కడ కార్యంలో ఉండేటివి అక్కడే ఉండినప్పుడు ఎక్కడ నామరూపాలున్నావో అది కార్యం అవుతుంది కానీ కారణం ఎట్లా అవుతుంది ఎట్లాంది లాజిక్ డల్గా నేను అనుకుంటున్నా ఈ లాజిక్కి చాలా ఉత్సాహం కనపడతారు మీరని మీరే అర్థమవుతుందా లేదా మరి అది కారణం ఎట్లా అవుతుంది సార్ చెప్పు ఇదే అక్కడ ఉంటే సృష్టి సృష్టి రాకముందు ఉంటే సృష్టి రాకముందని ఎట్లా చెప్తావు నువ్వు అంటున్నాను ఏం లేదు నాయన ఎప్పుడైతే సృష్టిలో నామరూపాలు ఉన్నవో ఈ నామరూపాలతో గనక కారణం ఉంటే అప్పుడు కారణం కార్యమైపోతుంది నామరూపాలలో కార్యంలో నామరూపాలు ఉన్నాయి ఈ నామరూపాలే కారణం ఉన్నాయనుకో అప్పుడు అదేమవుతుంది కారణం అవుతుంది కార్యం అవుతుంది అప్పుడు దానికి కారణం ఏంటని మళ్ళీ మనం ఆలోచించాల్సి వస్తుంది ఇన్ఫినట్ అగ్రెస్ అర్థమవుతుందా మీకు అందువల్ల అందువల్ల అందులో ఉండేందుకు అవకాశమే లేదు కారణం నామరూప భగవంతుడు ఇప్పుడు కుమ్మరివాడు కూర్చొని కుండను తయారు చేసినగా భగవంతుడు సృష్టిని తయారు చేశాడనేటువంటిది వేరేవి అవన్నీ మీకు ఖండించేసాను అవి ఎట్లా పోతాయో అర్థమైందే ఒక చోట కూర్చొని గనక తయారు చేశాడంటే ఆ ఎక్కడ కూర్చున్నాడో చెప్పాలి ఆయన స్పేస్ ఆ స్పేస్ సృష్టిలో అందువల్ల సృష్టికి అసలు సృష్టి అనే నేను ఎప్పుడు అనేక సార్లు మాట చాలా జాగ్రత్తగా అనేవాడిని అదేంటంటే ఒకవేళ సృష్టి గనక జరిగి ఉంటే అనేవాడిని కదా నేను అంటే దాని అర్థం ఏంటి నేనే నమ్మడం లేదు సృష్టి జరిగిందని లేకపోతే సృష్టి జరిగి ఉంటే అని ఎందుకంటానా ఐఎమ్ ష్యూర్ సృష్టి జరగలేదని అబ్బాయి ఇదంతా ఏంటి ఇది సృష్టి మరి ఇది సృష్టి అంటావు సృష్టి ఇది సృష్టి క్రియేషన్ క్రియేషన్ అంటే ఏంటో నేను చెప్పే డెఫినేషన్ వేరే నువ్వు చెప్పే డెఫినేషన్ వేరే అది కాదు నేను చెప్పేది చెప్పేది సరేనా చెప్తాను విషయోజ్ కూడా అర్థం అవుతుంది దీన్ని అజాతవాదం అంటారు గౌడపాద కారికలం అసలు పుట్టం లేదని అనగా కనిపిస్తూ ఉంది ఇట్ ఈస్ ఓన్లీ ఐ నెన్ అపిరెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ అప్పరెన్స్ అపియరెన్సే సృష్టి అంటే ఇంకేం లేదు నామరూపాలను అయినా నామరూపాలు కనిపిస్తాయి నామరూపాలు కనిపిస్తాయి వస్తువు దాని భిన్నంగా ఉంటుంది కాబట్టి నామరూపయోహో ఉత్పత్తి ఏవా సృష్టి ది అప్పయరెన్స్ ఆఫ్ names and forms... is itself a creation. There is no other creation. Except this. I am sure. If you are the ones who have already found this <laughs> language... now you have all other flavors... as well. Choose the elements... When you are the ones who work with... then you have not used the elements... now you have favorite materials. Not ready yet... and then you have the elements... ఎవరు నువ్వు కదా తయారు చేసింది ఆ స్వప్న ప్రపంచంలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దానికి సంబంధించినటువంటి బ్రిక్ కానీ సిమెంట్ కానీ ఎక్కడి నుంచి తీసుకుపోయారు మీరు లోపలికి కానీ బిల్డింగ్లో నువ్వు ఉన్నావు కదా నువ్వు స్విచ్ చేస్తే లైట్ వెలిగింది కదా కాబట్టి అక్కడ నామరూపాలు నీ కనిపించడమే నీ స్వప్న సృష్టి కళ అనేటువంటి దాన్ని సృష్టించడం ఇప్పుడు నీకు అర్థమైంది ఇది అంతే దానికన్నా వేరు కాదు నువ్వు మేలుకున్నావు అనుకో నీ కళ ఎక్కడుంది నీలో తప్ప జ్ఞానం కలిగిందనుకో ఏ జ్ఞానం అద్వయ జ్ఞానం ఏ అద్వయ జ్ఞానం సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత ఆద్వయ జ్ఞానం ఏకమేవ అద్వితీయం కలిగిన తరువాత నీకు భేదరూప ప్రపంచం నామరూపాలు ఎక్కడి నుంచి తెలిసి ఎందుకని సృష్టికి ముందు నామరూపాలు లేవు డైరెక్ట్గా పోతా ఉంది మనసులోకి నాయన ప్లీజ్ స్టే అయ్యేటట్టు చూసుకోండి సృష్టికి ముందు నామరూపాలు లేవు అదే అద్వితీయం కాబట్టి నాకు బ్రహ్మజ్ఞానం కావాలంటావు నువ్వు ఆలోచిస్తే కదా ఇప్పుడు ఆలోచేయి నేను వదులుతున్నా ఎంటర్ అయిపోతుంది నీలోకి ఇది పద్ధతి ప్రబోధ సమయే గురువు బోధించేటప్పుడే ఇట్లా ఇప్పుడు నీకు అర్థమవుతుందే కాబట్టి అద్వయ జ్ఞానం అద్వైయ జ్ఞానం అంటే నామరూపరహితంగా సజాతీయ విజాతీయ స్వగత భేదరహితంగా తెలిసేటటువంటి జ్ఞానం ఎందుకని అదే సత్ ఆ సద్ వస్తునహ దాంట్లో అవయవాహ శంఖ్యాహనా అని రూపణాథ్ తదంశ అని నిరూపణాథ్ కాబట్టి అదొక్కటే ఉండేది అది అద్వితీయం కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఆ నామరూపాలు మీకు కనిపించలేదు అందుకని నేను అపియరెన్స్ అంటున్నాను ది అప్పయరెన్స్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఈజ్ ఇట్ క్రియేషన్ ఇంతే దిస్ ఇస్ మై డెఫినేషన్ దర్ ఇస్ నో అదర్ క్రియేషన్ ఇంకొక విధంగా క్రియేషన్ జరిగి ఉంటే ఆ మతస్థులని ఎక్కడ జరిగిందో క్రియేషన్ ఇంతే క్రియేషన్ కాబట్టి నామరూపాలతో కూడినటువంటి ప్రపంచం ఏదైతే నీకు అగుపిస్తూ ఉందో అగుపిస్తూ ఉందో దృష్టిత్వాత్ నీకు కనిపిస్తూ ఉంది అంతే అక్కడే కొట్టేసా మనం దాని మిథ్యాన్ని కనిపించినంత మాత్రం సత్యం కావాల్సిన అవసరం లేదు పో నీకు తెలిసిందంత సత్యం కాని అవసరం లేదు ఎండమవులు నీళ్లు గోచరిస్తున్నాయి లేవు త్రాడులో పాము కనిపిస్తూ లేదు సూర్యుడు తిరుగుతూ ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది తిరగడం లేదు భూమి కదడడం లేదని నీకు కనిపిస్తోంది కదులుతూ ఉంది ఇవన్నీ నీకేం చెప్తూ ఉన్నాయి నీకు తెలిసే సత్యం అవసరం లేదు సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి నీకు ఏదైతే సత్యం కానీ అవసరం లేదు ప్లీజ్ అండర్స్టాండ్ అందువల్ల సదేవ సౌమ్య యుధం అగ్ర ఆ అగ్ర ఆ సీత్ ఆయన ఇదం ఫస్ట్ జగత్ నామరూప జగత్ అగ్రే ఇది రాకముందు ఇది రాక ముందు పొర్రా అగ్రే ఆసీత్ ఆసీత్ ఎట్లా ఆసీత్ సదేవ సదేవ ఆసీత్ నాయన ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు రమేష్ సదేవ ఆసీ అదే ఇదం అగ్రే ఆసీత్ ఏది సదేవ ఆసీత్ సత్పదార్థమే ఉండింది దాంట్లో నుంచి నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్ వచ్చింది మనకిప్పుడు శంకె ఏమిటి అందుకని శంక్యాహనా అంటున్నాడు శంక ఏమిటో తెలుసా స్వామీజీ సృష్టికి పూర్వం ఏదైతే సత్పదార్థంగా ఉండిందో సద్పంగా ఉండిందో అది ఇప్పుడు అలాగే ఉందా మార్పు చెందిందే మార్పు చెందితే అందులో అది భేదం అయిపోతుంది అద్వితీయం కాలేదు మార్పు చెందలేదు నాయన మరి మార్పు చెందేటువంటి జగత్ దాని నుండి వచ్చింది కదా ఇది వచ్చినా నాయన అది మార్పు చెందేది కాదు కారణం ఇది ఓన్లీ అపీరెన్స్ విత్స ఇది మిథ్య అది సత్యం మార్పు చెందేది కాదు ఎదస్తి తత్సం ఏదైతే ఉందో ఎప్పుడూ ఉందో కాలత్ర ఏపీ అదే సత్యం కళాతీతంగా ఏదైతే ఉందో అదే సత్యం ఇది అయ్యేందుకు అవకాశం లేదు కొద్దిగా అర్థం కావడం లేదు స్వామిజీ అని నాకెందుకు తెలీదు ఇదిగో ఇప్పుడు అర్థం అవుతుంది ఈ లోపల బిగబట్టకు అని ఎందుకు వచ్చాను నామరూపాలతో ఆయన నామరూపాలతో ఏ ప్రపంచమైతే తెలుస్తూ ఉందో ఏ జగత్తు అయితే తెలుస్తూ ఉందో అది యుధంగా ఉంది అది యుధంగా ఉంది యుధం రాకముందు నామరూపాలతో కూడిన యుధం రాకముందు సద్రూపం ఉండింది దాంట్లో భేదాలు లేవు యుధంలో భేదాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి సార్ చూడండి సార్ కొండ మూకుడు ముంతా గురువు ఓకే కూజ అరే ఇన్ని ఉన్నాయి కదా ఇవంతా ఏంటి నామరూపాలు మట్టిలో ఉన్నవా ఇవి తయారు కాకముందు అంటే పోయినా అదిలే ఈ మట్టి పాత్రల కార్యమా కారణం అదేనా చెప్పండి అబ్బా పోండి ఉద్ధరించారు కార్యం కదా దీనికి కారణం ఏంటి ఈ కార్యంలో నామరూపాలున్నవా లేదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ నామరూపాలే కదా నామరూపాలు ఉన్నాయి ఇది కారణంలో ఉందా లేదా లేదు కార్యములో ఉండే లక్షణాలు లేకుండానే కారణం ఉందా లేదా ఉందే ఇప్పుడుండేది ఏంటి అద్యాపి ఇప్పుడుండేది ఏంటి కొండ ఉందే తీసి పగల కొట్టానా ఏమి ఉంటుంది అదే ఇప్పుడు కూడా మట్టే కదా యా బాబు ఈజ్ దూడా మట్టే కార్యం రాకముందు మట్టే సత్య ఇది వాచారంభం వికారం నామధ్యేయం ఇది రాకముందు మట్టే ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు కుండలు వచ్చేసాయి ఈ కుండలో మట్టి ఉందా ఇంకేదన్నా ఉందా చూస్తావు పోయి చూసుకో ఏముంటుంది మట్టే కదా పగల కొట్టావు ఏముంటుంది ఎప్పుడు మట్టే కదా ఉండేది నీ కొండది అంటున్నాను నేను ఉంది స్వామిజీ నా కుండో ఊరికి మాట్లాడదు నా మట్టి ఉంది అంటున్నాను లేజు నీ కుండ ఉంది అంటున్నాను తీసుకురా నీ కొండని సరేనా ఆ కుండ ఎంతో కొలుస్తుంది మనం చూస్తాం ఎన్ని గ్రాములను వచ్చింది అనుకోండి కుండ స్వామీజీ మాకుండదు వందల గ్రాములు దాన్ని పగలగొట్టి చూర్ణం చేసి మళ్ళీ చూచామనుకోండి ఐదు వందల గ్రాములు వస్తుంది ఎందుకంటే దాంట్లో నుంచి ఇది వచ్చింది నాకు లేదు ఐదు గ్రాములు నేను మట్టి ఆయనకి ఇచ్చాను ఆయన ఒక పాత్ర తయారు చేశాడు మట్టి పాత్ర అది ఐదు వందల గ్రాములు తయారైంది ఇప్పుడు నేను అంటున్నా నేను నీకు పెట్టుబడి పెడుతున్నా ఏంటి మట్టి పెట్టుబడి మన దగ్గరేమో మన పెట్టుబడి అంతా మట్టి చాలు మట్టితో కూల్చేస్తావు బంగారు కోటలు మా పెట్టుబడి మట్టి సార్ ఐదు వందలు ఇచ్చాను తీసుకున్నావా ఏదన్నా అప్పు తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇస్తావా లేదా నమో పెడతావా ఐపీ గీపీ ఉందే లేదు కదా నేను విఐపీ ఐపీ పెట్టుకో వీఐపీకి ఎప్పుడు ఐపీ పెట్టు జస్ట్ లేదు సార్ అయిపోయింది కదా నువ్వు కూడా తయారు చేసుకున్నావు నేను ఇచ్చేసాను నువ్వు కూడా తయారు చేసుకున్నావు ఇప్పుడు నేను అడుగుతున్నా నాది నాకు ఇచ్చేయి నా మట్టి నాకు ఇచ్చేయి కుండ పగల కొట్టి దాన్ని చూర్ణం చేసి మట్టి ఇచ్చిస్తాడు అనుకోండి నా మట్టి ఎంత నీకుండ ఏది ఏది సార్ నేను చెప్తున్నా నా మట్టి ఐదు వందల గ్రాములు నీ కొండ లేని నీకుండదు వందల గ్రాములు కాదు స్వామిజీ నా కొండ ఐదు వందల గ్రాములు ఏది అసలు కొండీ అదిగో మీ చేతులు మట్టి అర్థమైందే ఇప్పుడు అర్థమైందే జగన్మిత్య బ్రహ్మ సత్యం మృతికేత్యవా సత్యం అర్థమైంది ఇప్పుడు అందువల్ల అసలు పుట్టు కనుక ఇది కార్యమండి దాని కారణం అండి మళ్ళీ అదండి అది ఇందులో ఇది అందులో అండి కనపడుతుంది ఇట్ ఇస్ ఓన్లీ అండ్ అప్పరెన్స్ బాబు నీకు కనపడుతూ ఉంది అంతే దాన్ని ఉపయోగించుకో కార్యం కోసం కానీ వస్తువు మాత్రం అక్కడ నీకు కుండ అనేది ప్రత్యేకంగా లేదు నీకు ఉపయోగపడ్డం కోసమే కూజాకి కుండకి డిఫరెన్స్ ఉన్నావు చూస్తున్నావు వాస్తవానికి ఉన్నది మాత్రం మృతికేత్యవా సత్యం సదేవ సత్యం సదేవ సత్యం తదన్యత్ సర్వం మిథ్య విదితం అవిదితం సర్వం మిథ్య ఇది నామరూపాలు మిథ్య సరేనా అర్థమైపోయింది ఇక్కడ క్లియర్గా మీకు ఇంకేమన్నా ఉందా డౌట్ అద్యపి ఇప్పుడు కూడా అది అలాగే ఉంది కానీ మరొక విధంగా లేదు కారణం తయో తయో అది తయే నామయ అనుద్భవాత్ ఉద్భవాత్ ననుద్ద్భవాబట్టి అత నామే తున అంశా నద్వస్తున అంశా నవన్నీ నీకు ఇక్కడ నామరూపాల్లో కనపడుతున్నాయే కానీ భేదాలు సద్వస్తువులో ఉండేందుకు అవకాశం లేదు మట్టి పాత్రల్లో నీకు భేదాలు కనిపిస్తున్నాయే కానీ మట్టిలో మాత్రం భేదం లేనే లేదు నువ్వు కుండని పిలిచినా కూజాని పిలిచినా అక్కడ ఉన్నది మట్టి కానీ రెండవ వస్తువు కానీ కాదు కాబట్టి ఏ రూపాన్ని నువ్వు చూసినా అందులో ఉండేది పరమేశ్వరుని స్వరూపమే కానీ భగవత్ తత్వమే కానీ రెండు ఉండేందుకు అవకాశమే లేదు గనక ఏముంది ఒకటే ఉంది ఏకం ఇంకేమన్నా ఉందా ఏవం అదే ఏవకారణం రెండవది ఏదైనా ఉంది అద్వితీయం రెండవది ఉండడానికి అవకాశం లేదు ఏకం ఏవ అద్వితీయం సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం ఇప్పుడు అర్థమైపోయింది కదా ఇప్పుడు ఇది శాస్త్రం మనకు నిరూపణ చేస్తూ ఉంది అదే ఇంత ఇంత మనం చూచింది అటు ప్రథమాధ్యాయంలో కానీ ఇట్లా రెండవ ప్రకరణం ప్రారంభంలోనే సద్ అద్తీయమని మొదలుపెట్టామే సదద్వైతం అని అక్కడికి కదా మొదలుపెట్టాము సదద్వైతం సత్ అద్వైతం అద్వితీయం అన్నాం కాదు దాంతోనే ఫస్ట్ శ్లోక స్టార్ట్ అయింది నడుస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఉందని శాస్త్రం ఎస్టాబ్లిష్ చేసింది దేనినైతే శాస్త్రం చెబుతూ దానిని ఏమని సజాతీయ విజాతీయ భేదరహితం అద్వితీయం అనే సత్యాన్ని ఏదైతే శాస్త్రేణ నిరూపయతి శాస్త్రం చేత నిరూపించబడిందో దాన్ని యుక్త్యాత ఎందుకంటే అంతకు ముందే చెప్పున్నాడు శ్లోకాల్లో ఏమని నాయన నువ్వు ఏదైనా శాస్త్రం కాని యుక్తి కాని అనుభవం కాని ఈ మూడింటి ద్వారా దీన్నే తెలుసుకోవాలని ఇంతవరకు శాస్త్ర రూపేణ బ్రహ్మం అద్వితీయమైన నిర్ణయం అయిపోయింది కనుక దానిని యుక్తితో బై షియర్ లాజిక్ చెప్తూ ఉన్నాడు అది కూడా చూడండి నామ రూపోద్భవ శైవ సృష్ సృష్టి పురా నయోరుద్వస్తం సద్య సద్య కాదు సద్య వియత్ అక్కడ అదే అట్లాగా ఉంది ఓకే డాకు యావత్ సద్య ఇప్పుడు యుక్తితో ఇంట్రెస్టింగ్ ఉంటుంది యుక్తితో మొదటి భే ఇప్పుడు స్వగత భేదం ఉంది కదా సజాతీయ విజాతీయ స్వగత ఈ శ్లోకంలో స్వగత భేదము లేదు సత్పదార్థములో బ్రహ్మములో స్వగత భేదము లేదు ఎందుకంటే అది అభేదమని నిర్ణయం కావాలా బ్రహ్మము అద్వితీయమని నిర్ణయం కావాల ఇప్పుడు బ్రహ్మమును నిర్ణయించడం అంటే ఆయన ద్వైతం అయితే నీకేమి అద్వితీయమంటే నీకేమీ నీకు ఫలం రావాల మోక్షం ఆయన ద్వైతమైతే నీకు ద్వైతఫలం ఆయన అద్వైతం అయితే నీకు అద్వైతఫలం అది విషయం అర్థం చేసుకో నీకోసం ఇప్పుడు ఆయన వర్ణించడం లేదు ఇక్కడ అండర్స్టాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన జీవితానికి పనికొచ్చేటువంటి విషయం ఇంతకు నువ్వు పొందాలనుకునే మోక్షం ఏంటి అదే బ్రహ్మం మరి ఆ బ్రహ్మం ద్వైతమా అద్వైతమా నువ్వు బ్రహ్మం అవకాశం లేదు నీకు అర్థం నువ్వే అది ఉన్నావో తెలుసుకుంటావు అది విషయం ఇప్పుడు చెప్తాను చూడండి నామూప ఉద్భవస్ ఉద్భవస్ ఏ సృష్టివాత్ సృష్టి పురా తయో ఉద్భవీ మూడవ లైన్ హాఫ్కి వచ్చింది కదా ఇప్పుడు చెప్తాను చూడండి నామరూప ఇప్పుడు ఈ నామ రూపం ఏదైతే ఉందో ఉద్భవస్య ఉత్పత్తి అవి పుట్టుక ఏదైతే ఉందో ఏవా ఉద్భవస్య ఏవా ఉత్పత్తికే ఇది అవి పుట్టడం ఏదైతే ఉందో సృష్టిత్వా అది సృష్టి నామరూపాలు పుట్టడమే సృష్టి అంటే నామరూపాలు పుట్టడం అంటే నామరూపాలు నీకు అగుపించడమే అపియరెన్స్ సృష్టిత్వాత్ సృష్టి అది సృష్టిత్వాత్ ఉత్పత్తికే నామరూపస్య ఉత్పత్తికే సృష్టిత్వాత్ నామరూపాలు కనిపించడమే సృష్టి గనక సృష్టి తురా నామరూపాలు కనిపించడమే సృష్టి గనక నామరూపాలు రాక ముందు అంటే సృష్టికి ముందు తయోహో ఆ నామరూపాల యొక్క ఉద్భవ అవి ఉండడం అనేటువంటిది పుట్టడం అనేటువంటిది నా లేదు ఎందుకని వస్తేనే పుట్టడం నామరూపాలు కనిపించినప్పుడే అవి పుట్టాయి అర్థం కాబట్టి సృష్టి అంటే కేవలం నామరూపాల యొక్క దర్శనమే గనక అవి నీకు కనపడక పూర్వం అవి లేవు అర్థం ప్రధమే సృష్టి అంటే ఏమిటో క్లియర్గా ఉందా మీకు ఎప్పుడైనా వచ్చిందయే అవగాహన మనకు శాస్త్రంతో వస్తుంది సృష్టి అంటే ఆడు కూర్చున్నాడు చేశాడు మీరు కనుక చపాతీలు చేసినట్టుగా కూర్చొని చేశాడు విసిరి విసిరి ఏ సృష్టి అంటేనే నామరూపాలు కనిపించడమే సృష్టి నామరూపాలు కనిపించడమే సృష్టి గనక సృష్టికి ముందు నామరూపాలు లేవు నామ క్లియర్ ఉద్భవ నా తస్మాత్ దేర్ ఫోర్ తస్మాత్ హేతుపెట్టాడు కదా తస్మాత్ దేర్ ఫోర్ యథా వియత్ వియత్ అంటే ఆకాశం కదా తెలుసు కదా యథావియత్ ఆకాశం ఎలాగో తధ అలాగే సత్ సత్పదార్థము నిరంశం అంశములు లేనిది భేదములు లేనిది భాగములు లేనిది కాబట్టి నిరంశం అని ఎప్పుడైతే అన్నాడో స్వగత భేదం లేదని అర్థం ఈ శ్లోకం స్వగత భేద నిరాకరణం అండర్స్టాండ్ ఇప్పుడు సజాతీయ విజాతీయ స్వగత భేదాల్లో ఈ శ్లోకంలో స్వగత భేద నిరాకరణం జరుగుతూ ఉంది ఎట్లాగంటే అయ్యా నామరూపాలు ఉద్భవించడమే సృష్టి గనక నామరూపాలకు రాకముందు సృష్టి అనేటువంటిది లేదు గనక నామరూపాలు లేవు అప్పుడు ఎట్లా ఉండి ఉంటుంది సత్ ఒక్కటే ఉండింది ఎట్లా లైక్ స్పేస్ ఆకాశం ఎట్లాగైతే ఉందో అలా ఉండుండాలి ఉపమానం అంతే ఏకదేశీయం ఆకాశం కూడా కాదు ఎందుకంటే ఆకాశం నశించుకోవాలి ప్రళయంలో ఆకాశం కొలాప్సబుల్ స్పేస్ ఈజ్ కొలాప్సబుల్ టైమ్ ఈజ్ కొలాప్సిబుల్ కానీ బ్రహ్మం కొలాప్సిబుల్ కాదు కేవలం దృష్టాంతం వరకే తీసుకోవాలి కాబట్టి ఆకాశంలో భేదాలు ఉన్నాయి నాయన ఉన్నాయా ఆకాశం ఒకటే కదా వన్ వితౌట్ సెకండ్ యథాబియత్ ఎలాగైతే ఆకాశము కథ అలాగే సత్ సత్ కూడా స్వగత భేదరహితం కాబట్టి నిరంశం తనలో అంశాలు లేవు ఇప్పుడు మనలో అంశాలు ఉన్నాయి కదా కళ్ళు కాళ్ళు చేతులు ఇదంతా అంశాలు ఉన్నాయి పత్రాలు పుష్పాలు ఫలాలు రెమ్మలు కొమ్మలు దాంట్లో అంశాలు ఉన్నాయి కాబట్టి స్వగత భేదం ఉంది ఇక్కడ అన్నిటికీ ఈ భేదత్రయంతో కూడినటువంటి ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులో నీకు స్వగత భేదం కనిపిస్తూ ఉంది బ్రహ్మంలో భేదం లేదు గనక ఇదిగో ఈ శ్లోకంలో స్వగత భేదం ఎగిరిపోయింది ఎట్లాగో యావియత్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆకాశంలో ఎట్లాగైతే భేదాలు లేవు ఆకాశం ఒక్కటే అట్లాగే ఇది కూడాను అయితే స్వామీజీ సృష్టికి పూర్వం నామరూపాలు లేనిట్లే కదా అని శుభ్రం మరి ఇప్పుడు ఇది వచ్చింది ఇప్పుడు కూడా లేదు అది అద్యాపి ఇంతకుముందు చూస్తే అని చూసినా అద్యాపి ఇప్పుడు కూడా లేనేలేదు కాబట్టి ఏదైతే సతో సృష్టికి కారణంగా తెలుస్తూ ఉందో అది నామరూపరహితం కాబట్టి స్వగత భేద రహితం అంటే నాయన ఇప్పుడు సత్వాజ్ దేర్ సత్ ద ప్యూర్ ఎగ్జిస్టెన్స్ వాజ్ దేర్ ఈవన్ బిఫోర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ therefore ఫోర్ ఇట్ షుడ్ న్యాచురలీ బీ ఫ్రీ ఫ్రమ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ కాబట్టి నామరూపాలు వ్యక్తం కాకముందు ఏ సత్పదార్థం అయితే ఉండిందో నామరూపాలు లేకుండా అలాంటిది ఈ నామరూపాలు కార్యంలో కనిపించినప్పుడు కూడాను అది నామరూపాల కన్నా వేరుగానే ఉంది తన స్వరూపంలోనే ఏ మార్పు లేకుండా తానుంది ఏకమేవా అద్వితీయం అది ఇంకే కాబట్టి అప్పుడు అట్లాగే ఉంది ఇప్పుడు కూడా అట్లా మట్టి పాత్రలు రాకముందు మట్టే ఉంది మట్టి పాత్రలు వచ్చిన తర్వాత మట్టే ఉంది యథావియత్ ఆకాశం లాగా ఎందుకు ఆకాశం ఉంటే అంటే ఆకాశంలో భేదాలు లేవు హని భేదాలు చూస్తావు నువ్వు వచ్చిన బాధ అది దా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కుండలు తయారైతే నువ్వు వచ్చి ఘటాకాశహ ఎవడై నీకు చెప్పింది ఎవడ చెప్పింది కుండలో ఉండే ఆకాశము ఘటాకాశ మఠాకాశ గదిలో ఉండే ఆకాశము అరే ఫార్ట్ స్పేస్ రూమ్ స్పేస్ క్యా బాయ్ స్పేస్ ఈస్ వన్ వితౌట్ సెకండ్ అవకాశ ప్రదాతులు ఆకాశ అవకాశాన్ని ఇచ్చేది అవకాశ ఆకాశం అటువంటి ఆకాశం నువ్వు రెండు ఎట్లా కనపడుతున్నాయి నీకు ఉపాధి భేదం అర్థమవుతుంది కుండలో నుంచి చూచి కుండలో ఆకాశం ఉందంటావు లేండు ఉంది ఆకాశంలో కొండ ఉంది సార్ కుండలో గనక ఆకాశం ఉంటే కుమ్మరి మొదట కుండను తయారు చేసి ఆ తర్వాత ఆకాశాన్ని తీసుకొని వచ్చి బఠానీలు పెట్టినట్టు బెట్టాలి లోపల కుదరదు సర్థమైంది ఇప్పుడు కనుక కుండలో ఆకాశాన్ని నింపలేదు మనం ఆకాశంలోనే కుండ తయారు చేసాం ఉపాధి భేదం వల్ల కుండలో ఉంది కనుక ఘటాకాశం అన్నావు ఈ కుండను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెడితే రెండు ఆకాశాలు అంటున్నావు మూడు ఎందుకని కుండలో ఉండే ఆకాశం ఘటాకాశ రూములో ఉండే ఆకాశం మఠ ఆకాశ బయటకు వచ్చే విశాల ఆకాశ ఎవరు సార్ ఏ టైలర్ సార్ ముక్కలేసింది దీన్ని ఎవడు కట్ చేసింది ఆకాశాన్ని అసలు ఎట్లా చేస్తావు కట్టింగ్ లోపల గేపల పెట్టడానికి ఆకాశమే ఉంది ఇవి ఉపాధులు తయారైన ఉపాధి భేదాత్ ఇన్ని కనపడుతున్నాయి నీకు ఉపాధులు కనుక తొలగిస్తే నిరుపాధికం చైతన్యమేవ యథా వియత్ తధా సత్ నిరంశం అంశములు లేదు అందుకని ఆ ఎగ్జాంపుల్ కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో మీకు అద్వితీయమైనటువంటి ఆత్మ సత్ ఏకమేవ అద్వితీయం ఇది స్వగత భేదరహితం అని తెలుసుకుందాయినా ఇంకేం తెలియాలి సజాతీయ భేదరహిత కమా నెక్స్ట్ సతంతరం సజాతీయం నా వైలక్షణ్యవర్జనాత్ వినైయ నిరాకరణం స్వామీజీ స్వగత భేదం ఆకాశంలో లాగా లేకుండా పోవచ్చు అంత మాత్రం చేత అద్వితీయమని ఎట్లంటారు మీరు ఎందుకని అనగూడతాయా సజాతీయ భేదం ఉందేమో చూడండి తమాషా స్వగత భేదం లేదు ఆకాశాన్ని ఇచ్చారు బాగా అర్థమైపోయింది సజాతీయ భేదం ఉండొచ్చు కదా అంటే సజాతీయం అంటే ఎట్లా ఇప్పుడు చెట్టులో సజాతీయం ఎట్లా చూచాము ఓ చెట్టులాగా ఇంకో చెట్టు ఉండడం కదా వృక్షజాతి అట్లాగే సత్పదార్థానికి కూడా సత్ జాతి ఒకటి ఉండాలంటే ఒక వృక్షం ఉంది కదా ఆయన ఇంకొక వృక్షం ఉంటేనే వృక్షజాతి ఒకే వృక్షం ఉంటే ఇంక జాతీయం ఉంది లేదు కదా అర్థం కదా అంతే పక్షి ఒకటే ఉంటే పక్షి జాతీయాన్ని ఎందుకంటాం చాలా పక్షులు ఉన్నాయి కనుక ఆ పక్షులు కలుపుకొని మన పక్షి జాతి అంటున్నాం అర్థం చేసుకోండి సద్వస్తువు లాంటిదే ఇంకొకటి కనుక ఉంటే నైనా చెట్టు లాంటిదే మరొక చెట్టు మరొక చెట్టు మరొక చెట్టు ఉన్న సజాతీయం పశువులు చాలా ఉన్నాయి గనక గేదె ఆవు ఎద్దు అన్నది సజాతీయం ఓకే కాబట్టి అట్లాగే ఈయన ఆమె ఆయన ఉండారు కనుక సజాతీయం కాబట్టి ఆత్మ ఆత్మ ఆత్మ ఆత్మ ఉంది కనుక సజాతీయం దీన్ని ఆత్మలు ఉన్నాయా ఉన్నాయనుకోండి దీంట్లో ఆత్మ ఏది ఆత్మ అంటే అనంతం కదా రెండు ఆత్మలు ఉన్నావంటే రెండు అనంతాలు ఉన్నాయని అర్థం రెండు అనంతాలు అని కానీ అన్నావంటే ఏది అనంతం కాదని అర్థం రెండు గనుక ఉన్నాయా ఒకటి మరొకదాన్ని పరిమితం చేస్తుంది కనుక నశించిపోద్ది చెప్పు కాబట్టి విలక్షణంగా దానికన్నా అదే జాతిలో ఉండేది విలక్షణంగా ఇంకొకటి ఉన్నప్పుడు మీ ఇంట్లో మునగ చెట్టు ఉన్నట్లే మా ఇంట్లో కూడా మునగ చెట్టు ఉన్నప్పుడు ఒకవేళ మీ ఇంట్లో కాయలు ఉండొచ్చు మా ఇంట్లో కాయలు లేకపోవచ్చు మునగ చెట్టు మీ ఇంట్లో ఒకటి ఉంది మా ఇంట్లో ఒకటి ఉంది అని అదే జాతికి సంబంధించింది మరి ఉందని అన్నప్పుడు మాత్రమే అట్లా కాకుండా విలక్షణంగా అది వేరు ఇది వేరు మీ చెట్టుకి మా చెట్టుకి సంబంధం లేదు మునగనేది ఒకటి తప్ప సంబంధాన్ని పెట్టాలంటే ఎంత మునిగినా కూడాను మునగ చెట్టులో సంబంధం తెలిసి రాదు ఎందుకని మీ చెట్టు మీదే మా చెట్టు మాదే అట్లా విలక్షణంగా మీ ఇంట్లో ఉండేదానికనే విలక్షణంగా మా ఇంట్లో ఉంది కనుక రెండు వేరు చెట్లు అంటున్నాం కాబట్టి సత్ ఏదైతే ఉందో ఇద మగరే ఆసీత్ ఆ సత్పదార్థం నైన్ అలాంటిదే ఇంకొకటి ఉంటే చెప్పు సజాతీయం అవుతుంది వైలక్షణ్య వర్జనాత్ వైలక్షణ్యం విలక్షణంగా ఉండడం వర్జనాత్ లేదు గనక సత్కి విలక్షణంగా ఇంకొక సత్తు అవకాశం లేదు గనక లేదు గనక సజాతీయం ఏదైతే అదే జాతిలో ఉందో అది ఎట్లాంటిది సతంతరం సత్ అంతరం సతంతరం అంటే మరి సత్తు సత్తు సదంతరం సత్తు అలాంటి ఇంకొక సత్ అట్ల గనక ఉంటే అప్పుడు సజాతీయం అవుతుంది అట్లాంటిది లేదు గనక సత్ ఏకం గనక నేన సత్ ఏకం గనక యథావియత్ ఆకాశం ఎట్లా ఏకము అట్లా కూడా సత్తు ఏకమే గనక ఏవ శబ్దంతో భేదరహితం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను గనక ఏకం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సజాతీయం నా వైలక్షణ్య వర్జనాత్ సదంతరం నా దేఆర్ ఫోర్ సజాతీయం నా సజాతీయం లేనప్పుడు సజాతీయ భేద రహితం ఎగ్జాక్ట్లీ సజాతీయ భేద రహితం లేదు స్వామీజీ ఉంది అని కానీ అన్నావా ఆ రెండింటిలో సత్తు ఏదో చెప్పాలి సత్తు ఒక్కటే గాని రెండు అయ్యేందుకు అవకాశం లేదు కారణం ఏకమేవా అద్వితీయం రెండవ సత్వం ఉండడానికి అవకాశం లేదు చూడండి ఎంత లాజిక్ అయితే ఇదేంటండి నామ రూప ఉపాధి భేదం వినా వినామ రూప ఉపాధి ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా ఘటాకాశం మఠాకాశం ఎక్కడన్నావు ఎందుకు లేదు కానీ దానికి గోడలు ఉండడం వల్ల దీనికి కొండకి ఆవరణ ఉండడం వల్ల ఈ ఆవరణలో మనం ఇవన్నీ చూస్తున్నాం నామము రూపము కాబట్టి ఆకాశాన్ని ఘటాకాశము అంటున్నాం ఘటం వల్ల అంటున్నావే కానీ ఉపాధి వాళ్ళు అంటున్నావే కానీ ఆకాశంలో నీకు ఘటం లేదు ఇప్పుడు ఆకాశం ఘటం అని చెప్పడానికి అవకాశం లేదు మఠం అని చెప్పడానికి అవకాశం లేదు దాన్ని ఆపాదిస్తూ ఉన్నావు సూపర్ ఇంపోజ్ చేస్తూ ఉండదు మీద ఘటం లేకపోయినా ఆకాశం ఉంటుంది మఠం లేకపోయినా ఆకాశం ఉంటుంది కావాలంటే ట్రై చేయమంటావా పడగొట్టేస్తాను ఆకాశం ఉంటుంది పగలగొట్టేస్తాను ఆకాశం ఉంటుంది కాబట్టి కుండ మీద ఆధారపడి మఠాకాశం లేదు గోడల మీద ఆధారపడి మఠాకాశం లేదు కుండ మీద ఆధారపడి ఘటాకాశం లేదు ఆకాశం ఆకాశంగానే ఉంది ఈ రెండు ఆకాశాలు నీకు ఎందుకు కనపడుతున్నాయంటే ఉపాధి భేదం ఉపాధి భేదం ఉపాధి భేదం నామము రూపము అనేటువంటి యొక్క భేదాన్ని గనక తొలగించి చూస్తే సత అర్జునున్నాయి లాస్ట్ లైన్ నైవ సతోభిద సత భ నేవ నైవ నేవ సత భిదా సత సత్ పదార్థానికి బ్రహ్మ పదార్థానికి భిద భేదము ఏ భేదము సజాతీయ భేదమా ఈ శ్లోకం కదా భిద నా లేనే లేదు ఇప్పుడు మాట్లాడి అస్థి శబ్దార్థం ఉంది అంటే మీకు చెప్పాను కానీ అన్వయం చేసుకోవాలి మీరు అస్థి అన్ ఘట అస్థి పట అస్థి గృహం అస్థి కదా ఇటువంటి వల్ల శకటం అస్థి ఏనాయన కామనా అస్థి సదా అస్థి అట సదానా ఘట అస్థి అన్నప్పుడే ఘటం ఉంది పట అస్థి అన్నప్పుడు పటం ఉంది కానీ ఘటం లేదు శకటం అస్థి అన్నప్పుడు ఘటము పటము లేదు శకటం ఉంది గృహం అస్థి అన్నప్పుడు ఘటము పటము శకటము లేదు గృహం ఉంది కానీ అస్థి మాత్రం అంతటా ఉంది అస్థి ఏదైతే ఉందో తత్ సదేవా అస్థి సదా అస్థి పటము ఘటము గృహము శకటము ఉపాధులు ఉపాధుల్లో అస్థి భేదంతో ఉన్నట్టు తెలుస్తుందే గానీ ఉపాధుల్ని తొలగిస్తే నాలుగుట్లో ఉండేటువంటి అస్థి ఉంది అనేది సదా బూంది తీయటి బూంది కరా బూంది కాదు ఉంది అహమస్మి నేనున్నాను తమ్మస్సి నువ్వు ఉన్నావు అది ఉందిరా అహం అసిమి నేనున్నాను త్వం అసి నువ్వు ఉన్నావు తదస్తి అది ఉంది ఉంది అనేది అన్నిటిలో ఉంది నేను అది కాదు అది నువ్వు కాదు నువ్వు నీ దేహం నేను నా దేహం అది ఆ రూపం నీ నామరూపాలని నా నామరూపాలని ఆ నామరూపాన్ని వేరు చేస్తే అంత అస్థివ కచ్చిద్ అస్థి అపారతి అనంతశక్తి కచ్చిత్ అస్థి అస్తి కచ్చిత్ అపార శక్తి కచ్చిత్ అస్థి అస్థి అనేది ఒకటి ఉంది అదే అనంత శక్తి కచ్చిత్ అస్థి అపారతి అనంతశక్తి ఉండొటే అదేది అస్తి కచ్చిత్ అపార శక్తి చూచారా ఆస్తి అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో దాంట్లో భేదము లేనే లేదు భేద కేవలం ఉపాధి వశాత్ ఏవ కేవలం ఉపాధి వలనే భేదం కానీ ఉపాధిని కనుక తొలగించి చూస్తే సదేవ ఆసీత్ ఇంకో రెండవది లేదు ఉపాధి భేదం వినా సద్వస్తున భేదే ముందు శ్లోకంలో ఏమి ఎగిరిపోయింది ఏం భేదం పోయింది స్వాగత భేదం రెండో శ్లోకంలో ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు నాయన సజాతీయ భేదం ఇది విజాతీయ భేదం ఇది స్వాగత భేదం ఇది అని నేను చెప్తూ ఉండొచ్చు నేను ఆ స్వ సజాతీయ విజాతీయ భేద రహితం పరబ్రహ్మ స్వరూపం అది ఏకమేవ అద్వితీయం కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మీకు ఎంత క్లారిటీ వస్తుంది యూ మస్ట్ మేక్ ఇట్ పక్కా మీ బుద్ధులు నిలిచిపోవాలి ఇది ఇప్పుడు అక్కడేముంది నేను చెప్తున్నానంటే నా తలలో ఉండే చెప్తున్నాను నీకు కాబట్టి నా తలలో ఏది ఉండడం వల్ల జ్ఞానం అనుకుని మీరు అందరు వచ్చి కూర్చొని ఉన్నారో అది మీ తలలో కూడా ఎక్కితే ఎందుకంటే నా తల ఎప్పుడు మీ తల దగ్గర ఎట్లా ఉంటుంది ఉండలేదు మీ తలలో ఏది అదే మీకు ఉపయోగపడుతుంది బాగా అర్థం చేసుకుని ఇంకో రకంగా నేను మిమ్మల్ని మిస్లీడ్ చేయలేను అందరిలాగా కాబట్టి మీరు పక్కా చేసుకోవాలి ఇదంతా సరేనా ఒకటి నాలుగు సార్లు నేను చెప్తాను మీకు కావాలంటే అప్పుడు మీరు ఇంట్లో ఉంటే జ్ఞానంలో ఉంటారు సినిమా హాల్లో ఉంటే జ్ఞానంతో ఉంటారు సూపర్ మార్కెట్లో ఉంటే జ్ఞానంతో ఉంటారు హాస్పిటల్లో ఉంటే జ్ఞానంతో ఉంటారు ఇంకా రేపటి వరకే ఉంటావని డాక్టర్ చెప్పినా కూడా జ్ఞానంతోనే ఉంటారు నలుగురు కూడా జ్ఞానంతోనే ఉంటారు నలుగురు కూడా జ్ఞానంతోనే ఉంటారు ఎందుకో తెలుసా ఆ పోయేది ఉపాధి కానీ నేను కాదు కానీ నన్ను ఎవడు నన్ను మోసేవాడికి రెండో పడేడి రెండో పడేడి నన్నెవడు మోసేది ఉపాధిని మోస్తున్నాడు పోతీస్పో ఎందుకని అందువల్ల చనిపోయిన వాడికి తల దగ్గర ఎందుకు దీపం పెడతారంటే జ్ఞానమే ఉంది వాడి చూడ దేహం పోతా ఉంది జ్ఞానం ఉంది జ్ఞానదీపం బుద్ధి దీపం బుద్ధిలో జ్ఞానం ఉంది దాన్ని మనం స్థిరం చేసుకోవాలి ఇంకా అనేక నమ్మకాలు మనం పెట్టుకున్నా కష్టాలు వచ్చినప్పుడు చెదిరిపోతూ ఉంటాం నాకు అనుభవం లేదు నేను కొన్ని వేల మందిని చూచాను అంతా వింటారు తెలిసినట్టే ఉంటుంది మళ్ళీ వచ్చి స్వామీజీ ఎందుకు ఇది నా అనుభవానికి రావడం లేదని అంటారు నేను చెప్పేది నా అనుభవానికి రాదే అంటాను ఎందుకని ఇంక అట్లాంటి వాళ్ళని వదిలేశాను నేను వెళ్ళి చెప్పి తలనొప్పాను నాకు అనుభవానికి రాలేదు అంటాడు అంటే అతను లడ్డు అనుకుంటా ఉన్నాడు సత్తు లడ్డు తిట్టి తీగ ఉన్నట్టుగా సత్తు కూడా కొరుకుతాడు కావాలంటే అలవాటు పడ్డాడు కనుక అనుభవం కాదయ్యా బాబు అనుభవానికి సంబంధించిన జ్ఞానం పాయింట్ ఇస్ దట్ నువ్వే ఇప్పుడు పరమేశ్వరుడు అర్థం కావాలా నాలుగు సంవత్సరాలు నిన్ను వదిలిపెట్టను నేను నువ్వు అది అయ్యేంత వరకు వదిలిపెట్ట జాగ్రత్త అంతే నువ్వు తప్పించుకొని సరే సరేనా చేపనెత్తి బుట్టలో వేస్తే అది తప్పించుకొని కనుక నీళ్లలోకి వెళ్ళిందంటే మళ్ళీ వలేసుకొని పోయి దాన్ని పట్టుకొని రావడమే కానీ వదిలిపెట్టే ప్రశ్న లేదు ఆ శక్తి మన మహర్షుల జ్ఞానానికి ఉంది ఈ వలలో నుంచి తప్పించుకోపోవడానికి అవకాశం లేదు జాగ్రత్తగా వినండి మనం అదృష్టవంతులం కనుక ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఇటువంటి మనకు లభ్యమవుతా ఉండేది కాబట్టి ఈ శ్లోకంలో సజాతీయ భేదం కూడా ఎగిరిపోయింది ఆయన ఓకే ఇప్పుడు ఇంకా ఏముండదు మిగిలింది స్వగత భేదం పోయింది దగ్గరైపోతా ఉండారు అభేద వస్తువుకి అద్వితీయ వస్తువు దగ్గరైపోతా ఉండారు సజా స్వగత భేదం పోయింది ఏది ఇరవై మూడో శ్లోకంలో ఇరవై సజాతీయ భేదం పోయింది ఇప్పుడు విజాతీయ భేద నిరాకరణం జరగాలి కమాన్ విజాతీయం అసత్తత్తు ప్రతియోగివం Amazing, wonderful. విజాతీయం ఇప్పుడు ఇంకొక భేదం ఏంటి విజాతీయం కదా చివరిది విజాతీయం సత్యము విజాతీయ సజాతీయ స్వగత భేదరహితం ఓకే అది కాబట్టి విజాతీయ రహితం కదా అది విజాతీయం అంటే ఏదై ఉండాలి దానికి అగనష్టగా ఉండాలి ఏదో ఉండాలి అంతే కదా కాబట్టి సత్ ఏదైతే ఉందో అది విజాతీయ రహితం విజాతీయం ఉంటే ఎట్లాంటిది ఉండాలి సత్ కానిది ఉండాలి సత్ కానిది ఏంటి అసత్ అయ్యా విజాతీయం అసత్ విజాతీయం అనేది ఉండాలి అంటే ఇంతకుముందు సజాతీయం చూచాం సజాతీయం ఉండాలంటే సదంత్రం ఉండాలి అట్లాంటి సద్వస్తువే ఇంకోటి ఉండాలి అట్లాంటిది లేదు కాబట్టి అది అయిపోయింది విజాతీయం ఉండాలి అని అనుకున్నప్పుడు సద సజాతీయం కానిది విజాతీయం కాబట్టి సత్తుకి విజాతీయం ఉండాలంటే అది అసత్ ఉండాలి సత్తుకి విజాతీయం ఎంత లాజిక్ అవుతుంది విజాతీయం అయి ఉండాలి విజాతీయం అసత్ తత్తు విజాతీయం అసత్తు కాబట్టి తత్తు అంటే అట్టి అసత్తునకు అనే అర్థం విజాతీయం అసత్ తత్తు అక్కడే ఉంచు తత్తు అట్టి అసత్తునకు అస్తే ఇది గమ్యతే నాహా చూస్తాం చూడండి ఏమి లాజిక్ విజాతీయం అసత్ సజాతి ఇప్పుడు సత్తుకి విజాతీయం అసత్ ఆ జాతి కాని సత్తు ఒక జాతి అనుకోండి ఆయన విజాతీయం ఉందన్నప్పుడు ఇది ఒక జాతి అది ఒక జాతి అర్థం అది ఎలాంటిది అయి ఉండాలి ఈ సత్ జాతి స కాదు దానికి భిన్నమైంది అది భిన్నమైంది ఏంది ఆపోజిట్ అసత్ కాబట్టి అసత్ అనేది కూడా ఒకటి ఉందని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ అసత్ అనేది ఒకటి ఉందని యాక్సెప్ట్ చేయాలి తత్తు ఆ అసత్తు నాకు అసత్ అంటేంది అసలు యాక్చువల్గా అర్థం ఏంటి లేనిది లేనిదానికి అస్తి ఇతి ఉంది అని చూడండి ఇప్పుడు విజాతీయం ఉంది అని అంటే అసత్వం ఉందని అర్థం అసత్వం అంటే లేనిది కనుక లేనిది ఉంది అని నిర్ణయం చేయాలి గమ్యతే నా అది కుదరదు సార్ లేనిదానికి ఉందనే భావం ఎట్లా చెప్పాలి నా గమ్యతే ఖలు తెలియడం లేదే విజాతీయం అసలు కనపడడం లేదు సత్తుకి విజాతీయం అసత్ అసత్ అంటే నేను లేనిదని అర్థం లేదు అనేది ఎక్కడైనా ఉందా ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇంటరాగేషన్ ఇది చెప్పండి లేదు అనేది ఎక్కడైనా ఉందా మార్షల్ లా చిక్ది లేదు అనేది ఎక్కడైనా ఉందా అంటున్నాను చెప్పండి అంటే నేను ఉంది లేదనడం కాదు ఉంది అనేదాన్ని లేదనడం కాదు నేను ఇప్పుడు మాట్లాడేది లేనిది ఉండడం ఉందా అంటున్నాను లేనిది ఉండడం ఉందా ఉంటే అది సశ శృంగ లాంటిది కుందేటి కొమ్ములాంటిది లేనిది ఉండడం ఆ పదం ఉందే కానీ కుందేటు అనేది కుందేటి కొమ్ములు చెప్పటి లేదు అనేది ఉందనేది లేదు ఇది ఏం లేదు బాబు ఇంకా విజాతీయం అనేది అని నువ్వు డెఫై డిఫైన్ చేయలేకపోతున్నావు సత్తు వేరుగా విజాతీయం ఉంటే సత్తు జాతి కాకుండా ఉంటే అది అసత్త ఉండాలి అసత్ లేనిది లేనిది అనేది ఒకటి కనుక ఉంటే లేనిది ఉంటే అప్పుడు సత్తుకి విజాతీయం ఒకటి ఉంది కనుక ఇది భేదరహితం అని చెప్పడం కుదరదని చెప్పగలం కానీ సత్ ఏదైతే ఉందో దానికి విజాతి అసత్ గనక అసత్ అంటే లేనిది గనక లేనిదనేది ఉండేందుకు అవకాశమే లేదు గనక లేనిదనేది గనక ఉంటే ఉన్నదానికి అది విరుద్ధం అవుతుంది లేదు లేనిది అస్సలు లేనిదే గనక అస్స అతహ ప్రతియోగివం నాకు దీర్ఘం ఉంది చూడండి నా అస్స అతహ అతహ దేర్ ఫోర్ కాబట్టి అతహ అస్య దాని యొక్క ప్రతియోగిత్వం దానికి వైరుధ్యం ప్రతియోగివం అంటే వైరుధ్యం విరోధిత్వం దానికన్నా వేరుగా ఉండడం విరోధిగా ఉండడం విజాతీయంగా ఉండడం విరోధిత్వం అనేటువంటిది లేదు ఇప్పుడు చెప్పు విజాతీయాత్ భేద కుత ఆ విజాతీయం లేని దాని యొక్క విజాతీయంలో నుంచి భేదం ఎట్లా పుట్టుకొస్తుందయ్యా కాబట్టి విజాతీయ భేదం ఎట్లా వస్తుంది వచ్చేందుకు అవకాశం ఏదన్నా ఉంటే చెప్పు ఎదస్తి తత్సత్ ఎన్నాస్తి తసత్ ఏదైతే లేదో అది అసత్ కాబట్టి లేనిది ఉంది అని నువ్వు నిర్ణయం చేసి దాన్ని తీసుకొని వచ్చే అది విజాతి అని దానికి భేదం చూపిస్తావా భేదం చూపి అద్వితీయమైనటువంటి బ్రహ్మంలో భేదం ఉందని చెప్తావా నాన్ సెన్స్ రెడీ కొ కాబట్టి అందువల్ల అది నిరూపించడం కుదరదు వంధ్యాపుత్ర నిరూపణం నశక్యాత్ ఎంత పెద్ద పండితుడైనా అయా ఆయన వంధ్యాపుత్రుడు అండి అంటే గొడ్రాలు కుమారుడు వంధ్య అంటే గొడ్రాలు పెద్దలు లేనటువంటి ఆవిడ్ని వంధ్య అంటారు వంధ్యాపుత్ర గొడ్రాలు బిడ్డాయన అని చెప్తే సహా వంధ్యాపుత్ర నిరూపణం అశక్యాత్ వంద్యక్కడ ఉందని ఎట్లా బిడ్డ పుట్టాడని అడిగితే శక్యం కాదు ఎందుకని అనిరూపణ నిరూపించడం కుదరదు కాబట్టి వంధ్యాపుత్ర అనే మాటను మాట్లాడచ్చు కాని గొడ్రాలు బిడ్డ అని ఎట్లా కనుక అడిగితే మాత్రం చెప్పలేవు కారణం అసంభవాత్ అది కారణం అసంభవాత్ వాడు పుట్టేందుకే అవకాశం లేదు గనక పుట్టుకే లేనటువంటి తల్లి ఎక్కడి నుంచి వస్తుంది వాడు పుడితే కదా ఎవరికి పుట్టాడో ఆవిడ తల్లి వంధ్యకు బిడ్డ ఎట్లా పుడతాడు బిడ్డ వంశకు పుట్టలేనప్పుడు వీడి తల్లి ఎక్కడి నుంచి వచ్చింది తల్లి లేకుండా బిడ్డ ఎట్ల వస్తాడు తల్లి ఉంది కానీ వంధ్య మాత్రం కాదు మరెవరావిడా సంధ్య ఎవరిని అడుగుతా ఎవరిని అడుగుతావా సంధ్య అంటే నా ఉద్దేశం పేరు కాదు ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపన్నం సంధ్య అంటే సంధ్యలోనే పుడతాడు మనిషి అధికారులు ఇప్పుడు సాయం సంధ్య ఉదయం సంధ్య రెండు కాలాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య అది నేను అర్ధరహితంగా వాడను పదాలు అర్థమవుతుంది దే అసంభవాత్ పుట్టేందుకు అవకాశమే లేదు కానీ ప్రభాష ఏంటో తెలుసా ఇప్పుడు అర్థమైపోయింది మీకు ముప్పై మూడో శ్లోకం ఇరవై శ్లోకంలో స్వగత భేదం లేదని తెలిసిపోయిందని ఆయన ఇరవై శ్లోకంలో సజాతీయ భేదం లేదు ఇరవై శ్లోకంలో సజాతీయ విజాతీయ భేద రహితం సదేవ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ కథల్ని బాకండి నివాతస్థ దీప కలిగేలాగా ఉండాలి గాలి లేని చోట దీపం ఎట్లాగైతే నిలబడిపోయి ఉంటుందో మన బుద్ధిలో ఈ జ్ఞానం ఉండలే సుస్థిరంగా ఉంటారు అంతే చెదలకూడదు కదలకూడదు ఇంకా దీన్ని కదిలించకూడదు ఏది అప్పుడు నీకు పరబ్రహ్మస్వరూపాన్ని హృదయం అట్లా దిగి నువ్వు ఎప్పుడు చూసినా కూడాను ఏకమేవా అద్వితీయం కాబట్టి ఇప్పుడు అర్థమైపోయేది కదా సత్ ఏకమేవా అద్వితీయం అర్థమైపోయింది కదా కాబట్టి మొదటి శ్లోకంలో స్వాగత భేదం చెప్పినప్పుడు ఏకం అనేది నిర్ణయం అయింది రెండవది సజాతీయ అని చెప్పినప్పుడు ఏవం అనేది నిర్ణయం అయింది విజాతీయ భేదం చెప్పినప్పుడు అద్వితీయం అనేది నిర్ణయం అయిపోయింది ఏకం ఏవ అద్వితీయం కాబట్టి సత్ కదా ఇది తమాషా ఇప్పుడు అసత్ని గురించి ఇంత నవ్వుకుంటూ విన్నాం కదా అయినా కొందరుండారు కేచిత్ వాళ్ళు ఏంటంటే అసత్ అనేది ఉంది అని నమ్మేవాళ్ళు వీళ్ళని శా శాస్త్రంలో అసద్వాదులు అంటారు ఏమంటారు అయ్యి ఇప్పుడు సర్రని చెప్పేస్తానులే నాకు వాళ్ళ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆ తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుంటాం కోరడా వాళ్ళ మీద సరేనా అసద్వాదులు సద్వాదులు అంటే సత్తుందని అనేవాళ్ళు అర్థం కదా అసద్వాదులు అంటే అసత్ అంటే లేనిదే సత్యము అనేవాళ్ళు అసత్వాదులు అంటే అసత్వం ఏదైతే ఉందో అదే సత్యము అని వాదించే వాడిని అసత్వాది అంటారు వాళ్ళు అసద్వాదినహ అసద్వాదినహ అంటే ద పర్సన్ హూ బిలీవ్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ అన్ అసత్వాది ఇంకేం లేదు లేనిది ఏదైతే లేదో అది ఉంది అని విశ్వసించేవాడు అసత్వాది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ వినండి ఇప్పుడు ఆయన కథ మనకు కావాల్సింది ఈరోజు అర్థమైపోయింది నేను ఇంట్రడక్షన్లో ఇచ్చిన తర్వాత అర్థమైపోయింది ఇంక పక్కా చేసుకోవాలి మీరు పడేసుకోబాకండి ఎక్కడ ఏమి చూసుకోండి చిల్లి కనుక ఉంటే వేరే జేబులు వేసుకోండి ఏకమే వాద్వి సత్ సిద్ధమత్ర ఇప్పుడు మనకు ఏమి తెలిసింది ఆయన ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి అద్భుతమైనటువంటి సత్యం శాస్త్రేణ సిద్ధం యుక్త్యా సిద్ధం ఈరోజు యుక్తితోనే ద్వాం జస్ట్ లాజిక్ షియర్ లాజిక్ సరేనా యుక్త్యా సిద్ధం కదా ఇప్పుడు ఏకం ఏవ అద్వితీయం సత్ సిద్ధం అక్కడికి చూడండి ఏకమేవ అద్వితీయం సత్ సిద్ధం అత్ర ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది పరమేశ్వరుడు ఏకం ఏవ అద్వితీయం అనేటువంటి సత్యము సిద్ధం నాటు సాధ్యం సిద్ధం ఉంది ఉండేది అదే ఇలా ఉంటే కేచన కేచిత్ కొందరు కేచన కేచిత్ కొందరు ఎవరండి వాళ్ళు విహ్వలాహ విహ్వలాహ అంటే వికలం చెందిన మనసు కలిగిన వాళ్ళు విహ్వలాహ అంటే అశక్త్యా అశక్త్యా వేదబాహ్యా వేద ప్రమాణాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు నాస్తికాస్తికులు అస్థి నా అస్య ఇది స్తికుడు అది అక్కడ వచ్చింది నాస్తిక అస్తి నా అవేస్తికా చెప్పమంటారు వాడి పేరేంట బౌద్ధ ఎవరి వీళ్ళు శూన్యవాదినహ బౌద్ధ బౌద్ధహ బౌద్ధ మతంలో శూన్యవాదం శాఖ ఇప్పుడు అర్థమైంది అసద్వాదినహరికే వాళ్ళ మాటలు కూడా ఎత్తడం అవసరం లేకుండా ఆ మాట వాడి గురించి ఎందుకులే ఇటువంటి అంతా వ్యాఖ్యానకర్త వదిలేస్తారు ఎవడైతే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడో వాడికి తెలిసి ఉండాలి బాగా వినండి ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాసు లోపల మీకు ఎంటైర్ బౌద్ధ మతం అర్థమైపోతుంది ఒక బౌద్ధ చదవాలంటే ఎన్ని గ్రంథాలు చదవాలా చెప్పండి ఎన్ని ధమ్మకాలు చదవాలా బౌద్ధ ధమ్మకాలు అవసరమే లేదు ఈ క్లాసు నెక్స్ట్ క్లాసులో ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటే మొత్తం బౌద్ధం మీకు ఈ పదిహేదు శ్లోకాలు నేను చెప్పే లోపల అదే నేను చెప్పింది మీకు ఒక వేదాంతమే కాదు అన్ని మతాలు అవి ఎట్లా మీనింగ్లెస్ ఇదే ఎట్లా మిమ్మల్ని తీసుకెళ్తుంది అంతా మీకు అంటే మళ్ళీ ఇంకొకటి ఉందనేటువంటి భావన మీకు రాకుండా పోతుంది అది అక్కడ కాబట్టి ఈ బౌద్ధ మతంలో ప్రధానంగా ఈ శూన్యవాదం అనేటువంటిది ఒకటి ఉంది వీళ్ళు అసద్వాదులు వీళ్ళు విహ్వలాహ కలత చెందినటువంటి వాళ్ళు వీళ్ళు బాగా కలత చెంది చెదిరిపోయి ఉంటారు బెదిరిపోయి ఉంటారు వీళ్ళు ఏం చెప్తుంటారంటే అసై అసత్ ఏవా ఇదం విహ్వలాహ చూసుకుంటాడు సది అసదేవేదం అసత్వ ఇదం అసదేవ ఇదం పురా అది ఇదంపురా ఇదగ్రే అసత్వ మనం చూసింది సదే ఈ చెప్పేది అసత్వ పురా ఆసీత్ ఇదం అగ్రే అసదే ఆసీత్ ఇదం పురా అసదే ఆసీత్ అవర్ణయన్ అవర్ణయం చెప్పారు ప్రతిపాదించారు కాబట్టి ఈ బౌద్ధులు ఈ బౌద్ధ మతంలో ఉండేటువంటి శూన్యవాదం ఏదైతే ఉందో ఈ శాఖ వాళ్ళు చెప్పేది ఏంటంటే అయ్యా మేం చెప్తున్నాం ఎందుకంటే కారణం ఒకటే వాళ్ళు శాస్త్రాన్ని విశ్వసించరు అందుకని వేద బాహ్యాహ ఎవరు వీళ్ళు నాస్తికాహ అస్థి ఏదైతే సత్యం అది కాదనేటువంటి వాళ్ళు శూన్యాన్ని సత్యంగా శూన్యమే వాళ్ళకి సత్యం లేనిది సత్యం అది అసత్వాదులు సత్వాదులు కాదు ఉన్నది సత్ అది ఉందని చెప్పేటువంటి వాళ్ళు సద్వాదినహా వీళ్ళు అసత్వాదినహ లేని దాన్ని ఉందని మాట్లాడేటువంటి వాళ్ళు ఇది బౌద్ధ ఇదం పురా అసదేవ ఆసీత్ ఇది అవర్ణయన్ అని ప్రతిపాదించారు వాళ్ళు అంటే అసత్ ఉంది అసత్ అనేది ఉంది ఎప్పుడు సృష్టికి ముందు అసత్ అనేదే అది వాళ్ళు చెప్పే శూన్యం అనేది సృష్టి ఇప్పుడు మనం వాళ్ళు అడుగుతాం అయ్యా మోక్షం అంటే ఏంటంటే నిర్వాణం అంట నిర్వాణం అంటే ఏంటంటే శూన్యం అంట శూన్యం అంటే ఏంది వైట్ ఏమి లేదు అది ఎట్లా అయ్యా మోక్షం దీనికి ముందు అదేనయ్యా ఉన్నది దీనికి ముందు అదే ఉండింది అసత్తు ఉంది అంటే అంటే ఎప్పుడైతే నువ్వు అసత్ ఉంది అని అంటున్నావో ఈ అసత్ అనే దానికి ఉనికి ఉండాలి కదా అంటున్నాను నేను కొండన్నప్పుడు ఎట్లయితే కొడుందో అసత్ అనేది ఉంది అని అసత్ అనే ఉనికి ఉండాలన్నా లేదా ఎగ్జిస్టెన్స్ ఏంటి అసలు ఆ ఉనికి ఏంటి ఉంది అనేది ఉండాలి కదా అసత్ లేనిది లేనిది అనేది ఉంది అనేది ఉండాలి కదా అనేది ప్రశ్న అదేంటి చూడ అసత్తు ఉంది అంటున్నావు కదా కదా ఈ అసత్ ఏంటి ఇది సత్యం అంటున్నావు కదా అసత్తే కదా ఉండేది ఉండేది ఏదో అది కదా సత్యం అది సత్ మేము అంటున్నాం కదా నువ్వు కాదంటున్నావు కదా ఇప్పుడు నువ్వు అనేది ఏంటి అసత్ అనేది ఉండాలి కదా అది సత్యం కదా అదే సత్ ఇప్పుడు మనం మాట్లాడే దేని గురించి ఏది ఉందని ఏదస్తి ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంది అసత్ అస్తి అసదేవ సత్యం అసదేవ సత్యం అంటే అసత్ ఏవా సత్ అసత్ అంటే లేని అంటున్నావు లేనిది ఉంది అంటున్నావు అసదేవాసత్ అంటున్నావు లేనిది ఉంది అనేది తెలిసింది ఎవరికి లేనివాళ్ళక నాయన అబ్బా నువ్వు ఎందుకు ఉన్నావా లేనిది ఉంది అని తెలిసింది ఎవరికి ఇది నా ప్రశ్న చెప్పు సమాధానం ఏం చెప్తావు ఎవరికైనా తెలిని అలా తెలిసింది ఎవరికో అది ఉందా లేదా ఉంది అది సత్ అవును తెలియబడింది కదా దృశ్యం అసత్ అసత్ లేనిది ఇప్పుడు ఉండేది అదే ఇదే సత్తుందే అసత్తుందే చెప్పు మరి ఇదం పొర అసత్వా అంటున్నావే అసత్తు ఉంది అంటున్నావు ఎట్లుంది చెప్పు ఒకవేళ గనక అసత్తే గనక ఉంది సత్తు లేదు అని అంటే అసత్తే సత్యము అని నువ్వు అంగీకరించినట్లు ఇది ఎట్లుంది బండి ముందు గుర్రం పెట్టినట్టుందా గుర్రం ముందు బండి పెట్టినట్టుందే వీళ్ళు దీనికి ఎన్ని గ్రంథాలు వీళ్ళు ఎంతెంత నడిపారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు వేదం పుట్టిన భారతదేశంలో రెండు వేల ఐదు సంవత్సరాలు ఒక్కరు టచ్ చేయలేకపోయినారు వాళ్ళని మహామేధావులు అనుకున్న వాళ్ళంతా వాళ్ళకే తలలోంచారు అశోకుడు అక్కడే కనిష్కుడు అక్కడే యథా రాజా సరే తెలుసు కనుక అందరిని అలాగే చేసి మళ్ళీ అక్కడి నుంచి చైనా నుంచి రాయబారులు వస్తే ఫాహియాన్ వచ్చిన హుయాన్ సాంగ్ వచ్చిన వాళ్ళ ద్వారా ఈ మతాన్ని టిబెట్ చైనా దేశాలకు కూడా పెడితే అప్పుడు మనకున్న తలనొప్పి ఇప్పుడు వాళ్ళకుంది ఇప్పుడు చైనాకి టిబెట్కిది అర్థమవుతా ఉంది ఇప్పుడు విస్తృతం అయిపోయింది విస్తృతమైనంత మాత్రం నా సత్యమా మూడు సంవత్సరాలు విలయ తాండవం చేసినటువంటి ఈ అసత్వాదాన్ని పద్మూడు సంవత్సరాల క్రితం పదమూడు సంవత్సరాల క్రితం కాలడిలో కాలు లేనటువంటి ఆ మహాత్ముని యొక్క తీవ్ర దృష్టికి ఏమైపోయినాయి పటాపంచలైపోయింది అది ఎలాగో కూడా చూస్తారు ఇప్పుడు మీరు అర్థమవుతుంది ఇది కాబట్టి విహ్వలాహ స్వామీజీ ఈ విహ్వలాహ అంటున్నారు వాళ్ళు కలత చెందిపోయారు చెదిరిపోయారు బెదిరిపోయారు అని ఇదేంది ఈ శబ్దం అర్థం కావడం లేదే సో విహ్వల శబ్దార్థానికి దృష్టాంతం ఇస్తాను కనండి మగ్నశాబ్దౌ యణి అది ఇది అఖండైకరం శ్రృత్వాచారాత్ అంటే విహ్వలం చెందారు కలత చెందారు అంటున్నాం కదా చెదిరిపోయారు బెదిరిపోయారు వాళ్ళు ఎట్లాగో తెలుసా ఇది విహ్వలం అనేటువంటి శబ్దానికి అర్థానికి దృష్టాంతం ఇస్తూ మరే చెప్తున్నాడు ఏంటంటే మగ్నస్య అబ్ధౌ అబ్ధౌ మగ్నస్య అబ్ధి అంటే సముద్రం మగ్గనస్య అంటే అందులో నిమగ్నం అయిపోవడం అంటే సాగరే నిమగ్నస్య సముద్రే నిమగ్నస్య అబ్ధౌ మగ్నస్య అస అక్షా అక్షాన్ని అంటేంటి ఇంద్రియాల చెప్పండి ఏమైంది ఇంద్రియాణి అస అక్షా విహ్వలాని అది పాయింట్ యథా విహ్వలాని తఖండైకరం శ్రువ నిష్ప్రచారా బిబేతి అత అంతే ఇంకేం లేదు అత బిబేతి ఇప్పుడు చూడండి అయినా సాగరే నిమగ్నస్ సముద్రే నిమగ్నశ ఒక ఈతర అనేటువంటి వాడు సముద్రంలో మునిగిపోతా ఉన్నాడు అనుకోటి అప్పుడు ఏమవుతుంది వాడు అశ అక్షాన్ని వాడి యొక్క ఇంద్రియాలన్నీ కూడాను ఏవైతే ఉన్నావో అవి ఏమవుతాయి విహ్వలాని విహలాని అంటే కలత చెందిపోతాయా లేదా కలత చెందనంటే ఆ ఇంద్రియాలు అక్కడ ఇప్పుడు నీ ఈతలాన్ని వాడు మునిగిపోతా ఉన్నాడు అనుకోండి అప్పుడు వాడికి ఏమి వినిపిస్తారు లోపల చెవులున్నాయా లేవా వినిపిస్తుంది కళ్ళున్నాయా లేవా కనిపిస్తుంది చెప్పండి నోరుంది మాట్లాడగలరా కాబట్టి ఇంద్రియాలంతా ఉండినా కూడాను అవి ఎట్లాగైతే నిచ్చేష్టమైపోతా ఎవరికి ఆ సముద్రంలో నిమగ్నమయ్యేటువంటి వాడికి మునిగిపోయేటువంటి వాడికి యథా విహలాని తా అలాగే అఖండైక రసం శృత్వ తఖండ ఏకరీ వీడి బుద్ధి విహవనుడు అవుతున్నాడే అస్సే బుద్ధి అఖండ ఏకరసం శ్రుత్వా అఖండ ఏకరసం అంటే సదాత్మని ఆ పరమేశ్వరుని గురించి విన్నప్పుడు అఖండ ఏకరసం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఆనంద స్వరూపాన్ని శృత్వ వినగానే వీడి యొక్క ఇంద్రియాలు ఏమవుతున్నాయి అంటే నిష్ప్రచార భవతి నిష్ప్రచార భవతి అంటే అచలా భవతి నిశ్చేష్టమైపోతా ఉండే కదలకుండా కాబట్టి ఈతరాన్ని వాడు సముద్రంలోబడి మునిగిపోయేటప్పుడు వాడి కళ్ళెట్లా కనిపించవో చెవులెట్లా వినిపించవో అట్లాగే ఇక్కడ కూడాను వీడి ఇంద్రియాలు కూడా పనిచేయడం లేదు ఎందుకని దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాడు దాన్ని అర్థం చేసుకోలేక కనుక అఖండైక రసం శృత్వ నిష్ప్రచార ఇంద్రియాలు చలనరహితం అయిపోతున్నాయి నిష్ప్రచారేర్ ఫోర్ అతహా ఈ కారణం చేత బిభేతి భయపడిపోతా ఉన్నాడు బిభేతి ఎప్పుడిది భయం ద్వితీయ ద్వై అంతే రెండో వస్తువు దూచినప్పుడే భయం ఉంది కనుక వాడు ఏక వస్తువుని దర్శించలేకపోతున్నాడు అందువల్ల భయపడిపోతూ ఉన్నాడు ఇక్కడి ఇంకోటి కూడా అర్థం చేసుకోండి ఇది శాస్త్రాన్ని యుక్తితో కూడా చూస్తూ పోవాలన్న కారణం అదే మీరు ప్రతి చోట నేను చెప్పానని ద్వితీయ ద్వైభయం భవతి ద్వితీయ అది ఇట్స్ పర్ఫెక్ట్ డెఫినేషన్ అందరూ వాడతారు కానీ మీరు అట్లా వాడబాకండి కారణం ఏంటంటే రెండో వస్తువు మాత్రాన భయం కలగాలని ఏముంది రెండో వస్తువు మాత్రాన భయం ఎందుకు ఇప్పుడు పువ్వు ఉంది మరువ ఉంది దీన్ని చూస్తే భయపడేదేముంది ఒక రోజా పువ్వు ఉంది దాన్ని చూస్తే భయపడేదేముంది మసాలా వాడని చూస్తే భయమా చెప్పండి పాయసం చూస్తే భయమా ఇంకా ఆనందం కదా రెండో వస్తువు కదా కాదు అదే ఒక పులిని చూస్తే భయం ఓ తేలిని చూస్తే భయం ఓ పామును చూస్తే భయం కాబట్టి రెండవదిన్నంత మాత్రాన భయం కలగాలని లేదు కానీ రెండవ వస్తువు ఉండేటప్పుడు ఆ భయం కలగదు రెండవ వస్తువు ఉండేటప్పుడు ఆ భయం భయం లేని స్థితి ఫియర్లెస్గా ఉండడం అనేది ఉండదు ఎందుకని రెండవది ఉంది గనక అది ఇక్కడ ఉన్నా లేకపోయినా దానివల్ల నాకేమన్నా ప్రమాదం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన ఉంటుంది అంతే అది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది విషయం ఈ విధంగా విహ్వలు అయిపోతూ ఉన్నారు వాళ్ళు అయ్యా నువ్వు చెప్తున్నావు బౌద్ధని గురించి అంటున్నావు ఇదంతా నువ్వు చెప్పినంత మాత్రమే మేము నమ్మాలనా నేను కాదయ్యా ఇంకెవరు విద్యారాణ్య స్వామి అయ్యా ఏమో ఆయన చెప్తే నమ్మాలి అరే ఒకని కాదన్నవాడు ఎంతమంది అన్నా కాదంటాడు అంటే ఇప్పుడు ఏం కావాలి నీ కొని పూర్వాచారు యొక్క అంగీకారం ఏమన్నా ఉందే అది అక్కడ స్టాంప్ పడాలా ఇప్పుడు మన దగ్గర ఉంటే ఐదు వందల రూపాయల నోటు కాగితమే కదా అది గవర్నమెంట్ స్టాంపు పడితే గవర్నర్ సైన్ ఉంటే దానికి వాల్యూ లేకపోతే ఏం వాల్యూ అందువల్ల ఎందుకు మధ్య మధ్యలో కోర్టు తెలుసా మహాత్ముని గురించి శాస్త్రాన్ని గురించి కాబట్టి ఏదైతే నేను చెబుతున్నానో అది శాస్త్రం చేత మహాత్ముల చేత ధృవపడిందని ఆ కాబట్టి అయ్యా నువ్వేదైతే ఇది చెప్తున్నావో నీ మీద సుందరచైతన్యానంద స్వామిజీ చాలా ఇష్టం గనక ప్రేమ గనక ఓ విద్యారాయణ స్వామి నువ్వు చెప్పేది ఆయన తాళమేస్తాడు కానీ పూర్వాచారుల సమ్మతి యాక్సెప్టెన్స్ ఉందా ఈ ఈ ఎగ్జాక్ట్లీ ఎట్లాగూ నెక్స్ట్ గౌడాచార్య నిర్వికల్పే సమాధావన్యోగినాం సాబ్రహనిష్టా భయమూిరే అస్పర్శయోగో నామైష దుర్దర్శసోగిపోయి గౌడాచార్యా గౌడ ఆచార్యా గౌడ సింగులర్ ఆచార్య ఫ్లోర గౌడాచార్యులు గౌడాచార్యుడు అని ఉండాలి గౌడాచార్య కానీ గౌడాచార్యులు అని ఉంది గౌడాచార్యులు అంటే గౌడాచార్య అంటే గౌడపాదాచార్యా ఇది గౌడపాదాచార్యులు అంటే శంకరుల వారి పరమ గురు శంకరుల వారి గురు గోవింద భగవత్పాదాచారు గోవింద భగవత్పాదాచార్యుల వారి గురు గౌడపాదాచార్యుల వారు మాండుక్య కారిక ఆఫ్ ఫేమ్ అర్థమవుతుంది అయితే గౌడ గౌడాచార్య అంటే సరిపోతుంది గౌడాచార్య అనడంలో ఉద్దేశం ఏంటంటే పెద్దల్ని సంబోధించేటప్పుడు ఇప్పుడు మనం శంకరాచార్యుడు అంటామా శంకరాచార్యుడు అంట అది ఆడ శంకరాచార్యుడు వారు అని కూడా అంటాం అది పెద్దల్ని సంబోధించే మార్గం అది పులోరలు వాడాలి వారు శబ్దంలో పులోరలు ఉందన్నంత మాత్రాన ఇద్దరుండాలని కాదు ఒక్కరే గౌడపాదాచార్య నిర్వికల్పే ఆయన సమాధౌ చూసుకుంటాడు సమాధావన్యయోగినం సమాధౌ అన్యయోగినం సాకార బ్రహ్మనిష్టానాం అత్యంతం భయమూచిరే పో సాకార బ్రహ్మనిష్టానం ఇది గత మే ఈయన ఏమంటారంటే అయ్యా అన్య యోగినాం ఇతర యోగులు అన్య యోగినాం అంటే ఇతర యోగులు ఎవరండి ఇతర యోగులు అద్వైత సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళందరూ అద్వైత సంప్రదాయాన్ని జరిగి సంబంధించకుండా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ అన్య యోగులు ఇటువంటి వాళ్ళు ఆ నిర్గుణ పరబ్రహ్మ అద్వితీయాన్ని ఉపాసించరు సాకారాన్ని ఉపాసిస్తుంటారు అందరు సాకార బ్రహ్మనిష్టానం వీళ్ళు నిర్వికల్పే సమాధౌ ఎక్కడ మొదటి తత్వవేక ప్రకరణంలో చెప్పాడు చూసారా నిర్వికల్ప సమాధి అంటే జ్ఞానావస్థ ఆ జ్ఞానావస్థలో అత్యంతం భయము పొండి పోండి వీళ్ళు మహాభయపడిపోతారు దాంట్లో మహాభయపడిపోతారు అని గౌడపాదాచార్యుల యొక్క అభిప్రాయం ఎక్కడ చెప్పాడా ఇది ఇదొకటి మళ్ళీ ఆచార్యుల వారి సమ్మతి ఉందే ఉంది ఏ ఆచార్యుల వారు నెంబర్ వన్ గౌడపదాచార్యులు ఇంకేమి శంకరుల వారి పరమ గురు సరే ఆయన చెప్పాడు అని అంటున్నావు ఎక్కడ చెప్పారు మీకు కొంతమంది ఉంటారు మళ్ళీ వాళ్ళకి దోచినంతా మాట్లాడి అది వివేకానంద చెప్పాడు అంటాడు ఎవరు చూసారు ఇదో కర్మ మళ్ళీ అందువల్ల ఏమో నీకు సంస్కృతం వచ్చేమో ఆయన చెప్పాడు ఏం చెప్పాడంటే నమ్ముతావయ్యా ఇదిగో అస్పర్శయోగ నామ యేషా ఇది ఏదైతే ఉందో దాని పేరు అస్పర్శ యోగహ ఏది సజాతీయ విజాతియ స్వగత భేద రహిత పరబ్రహ్మం ఏకమేవ అద్వితీయం ఏదైతే ఉందో అది అస్పర్శయోగం అని కూడా పేరు దానికి అంటాచ్డ్ ఆ సార్ అస్పర్శయోగం పేరు సర్వయోగి దుర్దర్శ చూడండి తమాషా సర్వయోగి యోగి సర్వై యోగిభి అంటే వేదాంత విజ్ఞాన రహితై వేదాంత విజ్ఞాన రహితై సర్వై యోగి వేదాంత జ్ఞానం అద్వైత జ్ఞానం లేనిటువంటి సర్వ యోగులు అన్య యోగులు ఎవరైతే ఉండారో వాళ్ళందరి చేత దుర్దర్శ దుర్దర్శ అంటే దుఃఖేన దృశ్యతే ఇది దుర్దర్శ వాళ్ళు ఈ సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది చాలా దుర్భరమైనటువంటి విషయం దుఃఖేన దృశ్యతే దుర్దర్శ సర్వయోగి దుర్దర్శ కాబట్టి వాళ్ళు యోగిన బిభ్యతి అస్పర్శయోగా అస్మాత్ అస్పర్శయోగాత్ కాబట్టి ఈ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో దీని నుండి వాళ్ళు భయాన్ని పొందుతూ ఉండరు వాస్తవానికి భయం ఉండాల్సిన ప్లేస్ అది కాదు కనుక అభయే భయదర్శిన అద్వైతం అభయం అభయే ఆ అభయమైనటువంటి వస్తువు నందు నీకు భయాన్ని తొలగించేటువంటి వస్తువు అది అభయ వస్తువు దాంట్లో భయాన్ని దర్శిస్తూ ఉండరు సర్వ భయవర్జిత అపిచరా సర్వ సమస్త భయవర్జిత అపి యోగిన భయం కుంతే దేన్ని తెలుసుకుంటే సర్వ భయాలు దూరమైపోతాయో ఏ పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్లీ భయం అనేది ఎంటర్ కావడానికి అవకాశం లేదు అటువంటి అభయస్థితి అది కదా అభయం పరమేశ్వరుడు అభయహస్తం అంటాం కదా అభయే ఆ అభయంలో భయదర్శిన భయాన్ని దర్శిస్తూ ఉండారు అభయే అభయ వస్తుని అద్వితీయ వస్తువుని ఏకమేవ అద్వితీయ అద్వితీయం పరం బ్రహ్మ ఇది పరబ్రహ్మణి వస్తుని అభయే భయదర్శిన అతహా బిభేతి భయపడిపోతూ ఉన్నారు దాన్ని చూచి భయపడిపోతూ ఉన్నారు వాస్తవానికి వాళ్ళకది అర్థం కాకపోవడమే అనేది దృష్టాంతం మొదటిది ఇరవై ఎనిమిదవ శ్లోకంలో గౌడ వారు యాక్సెప్టెన్స్ ఓకే అప్రూవ్డ్ అన్నాడు అంతే ఎక్కడన్నాడండి ఇదిగో ఇక్కడ అన్నాడు సార్ ఇక్కడ అన్నాడు గౌడ రాసినటువంటి దాన్ని మాండుక్య కారికలు అసలు వాస్తవం చెప్పాలంటే ఆ కారికల వల్లనే గౌడపాదాచారులు మనకు తెలుస్తారు అందుకని మాండుక్య కారికాకర్త అంటారు గౌడపాదుని అనగానే దాంట్లో నాలుగు ప్రకరణాలుంటాయి ఆగమ ప్రకరణం రేపు మీకు చెప్పేస్తాను అది వైతధ్య ప్రకరణం అద్వైత ప్రకరణం మూడవది నాలుగవది అలాత ప్రకరణం నాలుగు ప్రకరణాలు రెండు శ్లోకాలు అందులో మూడవదైనటువంటి అద్వైత ప్రకరణములో తృతీయ ప్రకరణం అద్వైత ప్రకరణం ఏదైతే ఉందో దాంట్లో ముప్పై మూడో శ్లోకం అస్పర్శయోగోనామేష సేమ్ శ్లోక ఏం డిఫరెన్సే లేదు అర్థమవుతా ఉందే కాబట్టి ఆ అద్వైత ప్రకరణంలో ముప్పై తొమ్మిదవ శ్లోకం చూసుకోవచ్చు రెఫర్ చేసుకోవచ్చు మీరు థర్టీ నైన్ థర్టీ త్రీ థర్టీ నైన్ ఎగ్జాక్ట్లీ శ్లోకం స్వామిజీ ఈ శ్లోకం నెంబర్ కూడా మీకు ఎట్లా జ్ఞాపకం ఉండిందంటే ఇది తరచుగా మేము కోట్ చేస్తాం మార్నింగ్ క్లాసెస్లో అస్పర్శ యుగం అన్టచ్డ్ అసంగోహ్యయం పురుష అయం పురుష అసంగ దేంతో సంగత్వం లేనిటువంటి వాడు కారణం సంగత్వం పెట్టుకోవడానికి రెండవ వస్తువు లేదు సజాతీయ విజాతీయ ఆ స్వగత భేదరహితం కనుక రెండవది లేదు అందుకని అసంగోహం అహం అసంగోహం అసం అహం అసంగ అహం అసంగ అనటాచ్డ్ అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః సచ్చిదానందరూపోహ అహమేవా అహం ఏవా అహం అవ్యయ నశించినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే అనేటువంటి సత్స్వరూపం కనుక ఈ శ్లోకాన్ని మేము ఆఫ్ను కోట్ చేస్తూ ఉంటాం మాండవీకారిక భాష్యం నుంచి దీనికి మళ్ళీ ఆచార్యుల భాష్యం ఉంది అర్థమవుతుంది ఇది గౌడపాదాచారులు వారి శ్లోకం ఆయన మీద ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి భక్తితో విద్యారణ్య స్వామి ఆయన ఇలా చెప్పారు అంటూనే ఆయన శ్లోకాన్ని అక్షరం అటు ఇటు కదల్పకుండా అస్పర్శ యోగో నామేష అనేటువంటి గౌడపాద స్వామి ఆచార్యుల వారి శ్లోకాన్ని ఇక్కడ ఇచ్చేయడం జరిగింది అది ఇరవై శ్లోకం అది మూడో ప్రకరణంలో ముప్పై శ్లోకం అదే ప్రకరణంలో చాలా లేదా మనకు అనిపిస్తుంది మనదేది స్వామి స్వామి మనదేది కని భగవత్ పూజ్య పాదాచ శుష్కతర్క పటూ నమూన్ ఆహుర్మాధ్యమికాన్ భ్రాన్ అచిన్యేస్ సత్మని అనాదృత్యశ్రుతి మూర్ఖ్యాత్ ఇౌస్త అనుమానైక చక్షుషి కాబట్టి గౌడపాదాచార్యుల వారి యొక్క సమ్మతిని ఇచ్చారు కనుక చాలు ఆయనకి తృప్తి లేదు ఆచార్యులు వారిని స్మరించిందే ఆయనకి తృప్తి లేదు భగవత్ పూజ్యపాద శంకర భగవత్ పూజ్యపాద అది భగవత్ పూజ్యపాదులు శ్రీమద్ శంకర శరణులు ఎవరైతే ఉన్నారో భగవత్ పూజ్యపాద శంకరుల వారి యొక్క యాక్సెప్టెన్స్ ఏమని భగవత్ పూజ్యపాదాహ పూజ్యపాదాచ అంటే శంకర భగవత్ పూజ్యపాదులు చ కూడా అది గౌడపాదులు లాగాని శంకర భగవత్పాదులు కూడా శుష్కతర్క పటూన్ వీళ్ళది ఎట్లాంటి పటుత్వం అంటే వీళ్ళ ఆదరణ చూచారు కదా మీరు అసత్ అనేది ఉంది అనేది కాబట్టి శుష్క తర్క శుష్క తర్కమే శుష్కించింది బాగుండలే శుష్కించిన తర్కం ఆచార్యుల టచ్ ఎట్లా ఉండదు వీళ్ళ తర్కము బాగా శుష్కించిపోయి ఉంటుంది అంటే ఇప్పుడు అర్థం కదా మీకు అంటే ఒక ద్రాక్ష పండి తెచ్చిస్తాడు ఎంత పిండినా రసం రాదు అది శుష్కించడం అంటే రసహీనం అది శుష్కించిపోవడం అంటే ఎండిపోవడం ఎండిపోయిన తర్కం అంటే ఎంత పిండినా కూడా రసం రాదు వస్తువేం ఉండదు అందులో అది వాళ్ళ తర్కం శుష్క శుష్కించిన తర్కం శుష్కించిందంటే పుష్పించదో ఫలించదో అదే బాధ సుష్పించడం పుష్పించడం అంటే మంచి సద్భావాలు లేవు ఫలించడం లేదంటే అనుభూతినివ్వదు అది శుష్క తర్క కాబట్టి ఈ శుష్కించిన తర్కం ఈ ఎండిపోయిన తర్కం ఉంది చూండి పనికి తర్కం దాంట్లో వీళ్ళు ఎవరు మనం చూసిన వాళ్ళు అసద్వాదులు అసద్వాదినహూన్ సమర్థులు పటునంటే సమర్థులు అనమాట శుష్క తర్క పటటు సృష్టించినటువంటి తర్కంలో గొప్ప సమర్థులు వీళ్ళని మించిన లేరు అమోన్ మాధ్యమికాన్ ఈ మాధ్యమికులు మాధ్యమికాన్ శూన్యవాదినహ శూన్యవాదినహ మాధ్యమికాన్ భ్రాంతాన్ వీళ్ళు భ్రాంతికి లోనై భ్రాంతి చేత బాగా కదిలిపోయినటువంటి వాళ్ళయి అచింత్యే చింతడానికి వీలు లేదా సద్రూపమైనటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో దాని విషయంలో ఆహోహో వీళ్ళు చెబుతూ ఉంటారు మాధ్యమికాన్ శుష్యవాదిన బౌద్ధ వీళ్ళు చెబుతూ ఉంటారు ఏమని చెబుతూ ఉంటారు అయ్యా వీళ్ళకి సదాత్మ విషయంలో భ్రాంతికి లోనైపోయి ఉండారు కనుక ఇటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తారు అసత్ అనేది ఉండదని దాన్ని వాళ్ళు చేస్తూ వస్తారు అని చెబుతూ అనాదృత్య శృతిం శృతిం వేదాన్ని అనాదృత్య నిరాకృత్య శృతిని నిరాకరించి అందుకని వేద బాహ్యాహనాన్ని ఇంతకుముందు వేదాన్ని వీళ్ళు అంగీకరించరు బౌద్ధులు వేదాన్ని అంగీకరించరు గనక వాళ్ళని మనం నాస్తికులకి చేర్చాం బౌద్ధ మతం చార్వాకం ఈ మూడు నాస్తిక దర్శనాలు ఎందుకని ఉన్నదాని లేదంటూ ఉంటారు కనుక దాన్ని అంగీకరించడానికి అవకాశం లేదు పైగా వేద పాక్ష్యులు వేదాన్ని అంగీకరించిన ప్రమాణంగా వేద అంగీకరించినటువంటి వాడిని మనం కూడా అంగీకరించం గనక మన సంప్రదాయంలో ఈ మూడింటిని నాస్తిక దర్శనాలుగా నిర్ణయించడం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఏంటి ఈ సృష్టికి ముందు శూన్యం ఉండింది వైడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ క్రియేషన్ అది వైడ్ నథింగ్ నెస్ వైడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ క్రియేషన్ అదే ఇట్ విల్ బి సో ఆఫ్టర్ తర్వాత కూడా అట్లాగే ఉంటుంది ఇది విచిత్రం సృష్టికి ముందు శూన్యం ఉండింది తర్వాత కూడా అదే అదే ఉండింది కనుక అసత్ శూన్యం అదే ఉంటుంది ఇక ఇన్ ద మిడిల్ త్రూ డెల్యూషన్ చూడండి వాళ్ళు ఎంత తమాష భ్రాంతి భ్రాంతిత్వాత్ ఈ మధ్యలో ఏది బిగినింగ్లో శూన్యమే ఉంది ఇంకా భవిష్యత్తులో కూడాను శూన్యమే ఉండిపోద్ది ఈ మధ్యలో త్రూ ఎల్యూషన్ ఇట్ లుక్స్ రియల్ ఇట్ అపియర్స్ రియల్ ఎంత డిఫరెన్స్ చూడండి ఇది మాధ్యమిక మొదట్లో అసత్తే తర్వాత అసత్ మధ్యలో భ్రాంతి చేత సత్యంగా కనపడుతుందట ఈ జగత్ మనం చెప్పేది ఏంటంటే ముందులో సత్యం చివరిలో కూడా సత్యమే ఉండేది అప్పుడు అట్టే మధ్యలో భ్రాంతిలో నామరూపాలు కొండ కనపడుతున్నాయి సేమ్ రివర్స్ కంప్లీట్గా రివర్స్ ఇంకా గురించి ఏం మాట్లాడలేదు చెప్పండి వీళ్ళు అందువల్ల వైడ్ ఈజ్ ది సుప్రీం ఎంటిటీ పోల అంతే శూన్యం అనేటువంటిదే ఇంక సుప్రీం ఇంకేమి లేదు దిస్ ఈజ్ దేర్ కంక్లూషన్ బుద్ధిస్ కంక్లూషన్ మాధ్యమికాస్ కంక్లూషన్ శూన్యవాదిన్స్ కంక్లూషన్ వెరీ అన్ఫార్చునేట్ కంక్లూషన్ అర్థమవుతుంది అందువల్ల ఆచార్యులు శృతిం అనాదృత్య వీళ్ళు శృతిని నిరాకరిస్తున్నారు వేద భాఖ్యులు శృతిని నిరా వాళ్ళు కాదనేది శృతి అంతా వాళ్ళకి తెలిసే అబ్బే మౌ మౌర్ఖ్యాత్ మూర్ఖత్వం ఎవరు ఇమె తమస్వినహ ఇక్కడ నా కొద్దిగా డిఫరెన్స్ చెప్తా ఆచల్ వారి ఇమే బౌద్ధాహ ఈ బౌద్ధులు ఎవరు వాళ్ళు తమస్వినహ అంటే తమోగుణంతో నిండిన వాళ్ళు ఐ డోంట్ థింక్ సో చెప్తాను చెప్తాను జస్ట్ లెస్సన్ ఫస్ట్ లెస్సన్ అన్నిట్లో ఇదే ఉంటది ఈ శ్లోకం ఏమి ఉంటుంది ఇక్కడ మూలం చూచిన తమస్విన ఆపేదిరే నిరాత్మత్వం అనుమానయిక చుసహ చూడండి వీళ్ళకి ప్రత్యక్ష ప్రమాణం లేదు కదా పోనీ శబ్ద ప్రమాణం ఉందా శబ్ద ప్రమాణాన్ని అంగీకరించరు కారణం శృతిం అనాదృత్య వేదాన్ని శబ్ద ప్రమాణాన్ని అను వాళ్ళు అంగీకరించరు శబ్ద ప్రమాణాన్ని ఎప్పుడైతే అంగీకరించడం లేదో వాళ్ళకి ఏం ప్రమాణం ఇంకా ఉన్న సత్యం మన పర్సెప్షన్కి అందదు కదా ప్రత్యక్ష ప్రమాణానికి అందదు శబ్ద ప్రమాణాన్ని అంగీకరించరు ఇంకా మిగిలిన ప్రమాణం ఏంది అనుమాన ప్రమాణం అది కావచ్చు కాకపోవచ్చు కాబట్టి అనుమాన అనుమాన ఏక చక్షుష అనుమాన ఏక చక్షుష కేవలం అనుమాన ప్రమాణం అనేటువంటి కంటితోనే చూస్తారు ఆ చూపుతోనే చూస్తారు ఆది యొక్క దృశ్యమే వాళ్ళకు కనిపించేది కాబట్టి అనుమాన ప్రమాణంతోనే సత్యాన్ని నిర్ణయిస్తూ పోతారు గనక వాళ్ళు నిరాత్మత్వం ఆత్మ లేదు అనేటువంటి దాన్ని ఆపేదిరే ఆపేదిరే వాళ్ళు అర్థం చేసుకున్నారు అని ఒక అర్థం వాళ్ళు ప్రతిపాదించారు అని ఒక అర్థం ఇది ఆచార్యుల గారు చెప్పడం నిజమే కానీ వాళ్ళది కూడా ఎంత లాజిక్ ఉంటా తెలుసా అయినా ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీకు రాబోయే పది శ్లోకాల్లో వాళ్ళ వాదం అంతా వింటారు ఖండన వింటారు మా అద్భుతం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ పెద్ద పెద్దవాళ్ళు ఇవన్నీ తెలుసుకోక అది సత్యమంటారు చాలా పెద్ద పండితులు కూడా ఉంటారు వాళ్ళల్లో ఆ వాళ్ళు ఇదే బాధ అది సత్యం అని అంటుంటారు కారణం ఏంటంటే ఇవి ఎంత తెలియకపోవడం చేత ఇప్పుడు మీకు అది కూడా తెలుస్తుంది నేను చెప్పేది ఏంటంటే అనాదృత్య శృతి అన్నాడు పర్వాలేదు మౌర్ఖ్యాత్వం మూర్ఖత్వం నో క్వశ్చన్ కరెక్టే ఇది బౌద్ధ ఈ శూన్యవాదులు అసద్వాదులైన బౌద్ధులు మూర్ఖత్వం తిట్లా మాట్లాడుతున్నారు అనడం కరెక్టే ఎందుకంటే ఆచార్యుల దగ్గర ఆ పదప్రయోగం ఉంది గోవిందం భయం మూడమతే అని సో అది ఆయన దగ్గర ఉంది కానీ తమస్వినహా అనేది ఆచార్యువారు అంటూ అని నేను అనుకోవడం ఎందుకంటే తమో ఉండేటువంటి వాడు ఆలోచనలు చేయలేడు సమోగుణంతో ఉండేవాడు వాడిని నిద్రపోతాడు చూసేలా మనం మీరు రజగుణంతో ఉంటే పనులు చేస్తాడు సత్వగుణంతో ఉంటే ఆలోచిస్తాడు బౌద్ధులు కూడా వాళ్ళు కేవలం ఏమీ లేకుండా కాదు అంటే మన స్థాయిలో నుంచి మనం చూస్తున్నాం వాళ్ళని అందుకని వాళ్ళు పేలవంగా కనపడుతున్నారు మిగతా వాళ్ళకు బ్రహ్మాండంగా కనపడతారు వాళ్ళు ఎవరు బౌద్ధులు ఎంత సబ్జెక్ట్స్ తెలుసా ఎన్ని గ్రంథాలు తెలుసా ఇప్పుడు టె చైనా ఇవన్నీ కూడా అవే కదా ఫాలో అవుతున్నాయి సింహళం శ్రీలంక ఇవన్నీ కూడాను ఎంత ఎంత సాహిత్యం ఉందో తెలుసా వాళ్ళు నాగార్జునుడు వీళ్ళంతా చిన్న విషయం కాదు అది వాళ్ళు తమో గుణంతో ఉండేవాళ్ళైతే ఈ ఆలోచనలన్నీ ఎట్లా చేశారు చెప్పండి వాళ్ళు కూడా త్యాగం చేసి వచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు సన్యాసులు కదా సమ్యక్ాసీ సన్యాస ఇళ్ళను వదిలేరు కదా భార్య బిల్లలు లేకుండా వచ్చారు కదా ఏ సుఖాలు లేకుండా బతుకుతున్నారు కదా ఆలోచనలోనే ఉండాలి కదా ఎప్పుడు జ్ఞానానికి సంబంధించి వాళ్ళని తమస్ వినహ అని ఆచార్యులు అంటారని నేను అనుకోవడం లేదు కానీ అన్ని గ్రంథాలు ఎక్కడ చూసినా కూడాను నేను తాడపత్రాల్లో కూడా చూసాను దీన్ని తమస్ వినహాన ఉంది కానీ ఆచార్యుల వారి భాష్యాలతో టచ్ ఉండేవాడిని గనక ఆయన భాష్యాల్లో ఉపయోగించిన పదజాలాన్ని బట్టి చూస్తే బౌద్ధులకి తమస్వినహాని ఆయన ఎక్కడ ఉపయోగించలేదు తపస్వినహా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎస్ తపస్వినహ ఆ శబ్ద ప్రయోగం ఉంది ఆ చల్లవారి భాష్యాల్లో తపస్విన అంటే తపస్సు చేసినటువంటి వాళ్ళు అంటే దీంట్లో ఎంతో విచారం చేసినటువంటి వాళ్ళు అంత విచారం చేసిన కూడాను మౌర్ఖ్యాత్ సత్యం అర్థం కాకపోవడం వల్ల మూర్ఖత్వం చేత ఆ ఉన్నది అసత్తే శూన్యమే అనే దాన్ని వాళ్ళు అనుకున్నారే కానీ ఇది మూర్ఖత్వమే కానీ వాళ్ళు తామసిక లక్షణాలు కాదు అవి తామసిక లక్షణాలు అయితే ఆలోచన వైపుకే మనిషి ఈ సృష్టికి కారణం ఏంటని ఆలోచన చేయడు ప్లెయిన్గా అర్థం చేసుకోవాలి ఇవన్నీ అందువల్ల నేను అనుకుంటా ఆ రోజులంతా ఈ తాళపత్ర గ్రంథాలి కదా ఎప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితం విద్యాలయ నిస్వామి రాసింది అక్కడ ఎవరో ఉంటారు బౌద్ధ మీద కాలు దువ్వేవాళ్ళు వాళ్ళు ఏ తపస్విరా అయ్యింది వీళ్ళు తమ అని పెట్టేసి ఉంటారు ఎక్కడో ఇంకా అది గారి అయిపోయింది ఇంక అంతే ఇంకేం లేదు ఏం పుస్తకాలు లేవు గనక కానీ నేనేమనుకుంటానంటే ఆచార్యులు వారు ఇట్లా రాసి ఉండరు ఆచార్యుల వారు తపస్వినహా అని రాసి ఉంటారు ఇక్కడికి ఆచార్యుల వారి యొక్క సమ్మతి కూడా అయిపోయింది ఆయన అభిప్రాయం కూడా వచ్చింది ఇప్పుడు శూన్యవాదం ఇక్కడ మిగిలి ఉండదు దాని మీద దాడి మహాద్భుతంగా అద్భుతమైన లాజిక్ మీకు బౌద్ధ అంతా రేపు క్లాసులో తెలిసిపోతుంది ఓ పూర్ణమదూర్ణమిద పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యా